ర భారీ వివేన మహాప్రజ్ఞమ్ క్షమానిధి సదాభి నవ పూర్వం తీర్థగరు భజే అజ్ఞానావీ తీర్థం విద్యా తీర్థం వివేకినా తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేిన వందే వేదాంత త్వగ్నం విదూషే ఖర నర్మణ ప్రజయాధనే న్యాగే నైకే అమృతమానశు పరేణ నాగన్హిత గుహాయా విభ్రాజతే తో విశంది వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాతయ శుద్ధ సత్ బ్రహ్మలూకే పరాంతకాలే పరామృతా పరిముచ్యే దహ్రం విపం పరమేష్మభూతపుండరీకం పురమధ్య సగుఃస్థం త్రాపీక్రం గగనం విశోకస్తస్యదంతస్తపాసి వేదా ఉర ప్రోక్ేచ ప్రతిష్టి తృతిలీనస్ పర సమేశర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారర పారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణ ఆధ్యాన సమాధ్యష్టాంగోగాష్టాననిష్టా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురుపరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తస్వతంత్రా ఆదిరాజధాన విద్యానగరమహారాజధాన కర్ణాటక సింహాసన భూమండలాచార్యా ఋష్యశంగ పురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భినవ విద్యాస్వామి గురుకరమద్గురు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినా తత్కరకమసీమద్గరు శ్రీ విదుశేఖర భారతీమహాస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామాో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ భారతి కరుణా పాత్రం భారతి పదభూషణం భారతి పదమాఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం వీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్నం విదూషేఖర భారతిస్వే సర్వక్తి సమన్వి భయభ్యస్ దేవి దుర్గే దేవి నమోస్ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హిత జగద్ గోవిందాయ నమో నమలు భగవంతుడు కొత్త ఆరోగ్యం ఇస్తున్నాడు le అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషికుం ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణాసృణై కటాక్షపాతై కంబకుహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృప్ వాగ ప్రతిపత్తగర వందే పావతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణాం నిధయే సర్వీనా దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తయముదీరే యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకేశ మోస్సు నమోస్ ప్రణతక్లేశనాశాయ తోత్రవేత్రైకపాన జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలి నిదర్శితాత్మద్ర పరికలి బర్హచూడ ఇతరకరగృహీత మమ హృది సన్నిధి మాతనోతు మ మో మహద్భ్యోషుభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ శారదా పరమేశ్వర కటాక్షంతో జగద్గురువుల ఆశీస్సులతో శ్రీకృష్ణస్వామి యొక్క అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకుని పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రవేశించాం పదిహేడు అధ్యాయంలో ఆఖరి మాటలో యజ్ఞము దానము తపస్సు ఈ మూడింటి గురించి ప్రస్తావన చేస్తూ ఇవి శ్రద్ధతో చేసినప్పుడే సత్త అవుతాయి అశ్రద్ధతో చేస్తే అసత్త అవుతాయి అని చెప్పాడు అశ్రద్ధయా హుతం తపస్తప్తం కృత అసత్చ్యతే పా న తత్ప్రేత్య నో ఇహ ఈ వాక్యం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అసత్కర్మకు ఫలితం ఏమిటి అంటే నచ తత్ప్రేత్య నో ప్రేత్య అంటే మరణానంతరము అది ఫలితాన్ని ఇవ్వదు ఇహ అంటే ఇక్కడ కూడా ఫలితాన్ని ఇవ్వదు అన్నాడు అంటే అది సత్ఫలాన్ని ఇవ్వదు ఎంత మహాకర్మ చేసినప్పటికి కూడా శ్రద్ధ లేనప్పుడు ఆ యజ్ఞదాన తపస్సులు వ్యర్థములే అని ప్రస్తావన చేశాడు ఆ యజ్ఞదాన తపస్సులు మాటే తర్వాత అధ్యాయంలో కొనసాగుతున్నది అందులో అర్జునుడు కూడా హృషికేశ కేశ అని సంబోధిస్తూ సన్యాసము త్యాగము గురించి ప్రశ్నించాడు నిన్న మనం ప్రారంభంలో ఉపోద్ఘాతంగా చెప్పుకున్నాం పైగా కేశనిశూధన అని ఇక్కడ కృష్ణపరమాత్మను సంబోధించాడు కేశ అనేది స్వామి ఆ బృందావనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేసిన చివరి లీల దాన్ని బట్టి కేశవుడు ఒక పేరు ఉన్నది అని చెప్తారు అంటే కేసినో హయఛద్మాసుర అన్నారు అంటే గుర్రపు వేషంతో వచ్చినటువంటి ఒక రాక్షసుడు కేసీ అనేవాడు అతన్ని సంహరించిన గనక తమ్ నిషూదితవాన్ భగవాన్ వాసుదేవ తేనె నామ్నా సంబోధ్యతి అర్జునేనా అన్నారు భగత్పాల్వారు కేసీ అనే రాక్షణ్ణి సంహరించినటువంటి హే కృష్ణ పరమాత్మ సన్యాసము కర్మ దీని గురించి నేను వివరంగా చెప్పుకున్నాం సన్యాసం అంటే కామ్యకర్మలు పరిత్యజించుట త్యాగమనగా సర్వకర్మ ఫల త్యాగము ఈ రెండూ కూడా చెప్పడం జరుగుతున్నది కొంతమంది అన్ని కర్మలు విడిచిపెట్టాలంటారు కొంతమంది యజ్ఞదాన తపస్సులు చేయాలంటారు నా చెప్తున్నాను విను అంటూ భగవానుడు చెప్తున్నాడు ఇందులో ప్రధానంగా యజ్ఞదాన తపకర్మలు న త్యాజ్యం విడువరాదు కార్యమేవచ ఎందువలంటే యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ ఎందుకు భగవన్ నిర్ణయం ఉన్నది అంటే యజ్ఞదాన తపస్సులు శుద్ధి చేస్తాయి అంతక్రను శుద్ధి చేస్తాయి కనుక చేసి తీరాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ భగవానుడు తాను నిశ్చయం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇటువంటి నిశ్చయం చేయగలిగిన సమర్థత పండితులకు కానీ ఇంకే ఏ సిద్ధులకు కానీ లేదు భగవంతుడికి తప్ప అందుకే నిశ్చయంగా చెప్పగలిగిన అధికారం ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది అలాంటి ఈశ్వరుడు చెప్తున్నాడు అంటారు భగవత్పాల్ వారు అతను తత్వం నా అన్యహా వక్తం సమర్థ తస్మాత్ నిశ్చయం పరమార్థశాస్త్ర విషయం అధ్యవసాయం ఐశ్వరం ఐశ్వరం అంటే ఈశ్వరుడే చేసినటువంటి నిర్ణయం ఇది అన్నారు అయితే ఇక్కడ ఈశ్వర నిర్ణయం ఏంటి యజ్ఞదాన తపస్సులు చేయాలి అయితే యజ్ఞదాన తపస్సులు చేయాలని కొందరు అంటారు నిందగ్గ చెప్పారు కదా ఆ కొందరు అనేది శాస్త్ర సమ్మతమైన వచనమే అది ఈశ్వరి నిర్ణయమే కానీ ఇక్కడ ఈశ్వరుడు నిర్ణయిస్తూ మరొక్క ప్రత్యేకత ఉందండి అదేమిటంటే ఎందుకు చెయ్యాలనే చెప్పాడు పావనాని మనిషిడ అంతఃకరణ శుద్ధి కోసం తర్వాత మాట భగవానుడు చెప్తున్నది గొప్ప విశేషం ఏంటంటే ఈశ్వరు నిర్ణయం ఇది ఎవడైతే ముముక్షువో ముముక్షువంటే మోక్షం కావాలనుకుంటాడో వాడు యజ్ఞదాన తపస్సులని ఇలా చేస్తే వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు ఎలాగో చెప్తున్నాడు ఏతాన్యపితు కర్మాని సంగం త్యక్వా ఫలాన్ని చ నిశ్చితం మతం ఉత్తమం మళ్ళీ ఇక్కడ మే నిశ్చితం అనే మాట చూడండి నిశ్చయం చెప్తున్నాను విను అన్నది ఇక్కడ కంపీట్ చేశాడు పరిపూర్ణం చేశాడు అంటే యజ్ఞదాన తపస్సు చెయ్యాలి అంతక్రమను శుద్ధి చేస్తా అనడంతో నిశ్చయం కాలే ఈ ఈ ఈ శ్లోకంతో నిశ్చయం పూర్తయిందనమాట ఏమిటా నిశ్చయం అంతక్రణ శుద్ధి చేస్తాయి గనక యజ్ఞదాన తపక్రమలు చేయని మాత్రమే కాకుండా వాటిని సంగం త్యక్వా ఫలానిచ సంగము ఫలము ఈ రెండింటిని త్యజించి కానీ కర్తవ్యమనే భావంతో చేసినట్లయితే అది ఉత్తమము అని నా యొక్క నిశ్చితమైన మతము నా యొక్క అంటే పరమేశ్వర నిర్ణయం ఈ విధంగా ఉన్నది అది ముముక్షవైన వాడు భగవానుడి మాట తప్పింకేమిటి పట్టుకోవాలండి భగవాన్ నిర్ణయించి చెప్పాడు యజ్ఞదాన తపస్సులు మానరాదు అది సకామంగా చేస్తే సకామ ఫలం వస్తుంది అది మళ్ళీ నేను జన్మల్లో లోకాల్లో తిప్పుతుంది నిష్కామంగా చేసేవనుకో రెండూ విడిచిపెట్టాలి సంఘం ఫలం దానితో ఉన్నటువంటి ఆసక్తి ఆ కర్మయందు ఆసక్తి ఆసక్తి అంటే ఇంటరెస్ట్ అర్థం కాదండి దాని యో అదేదో ఫలం ఇస్తుంది అనేటువంటి భావం అదేవిధంగా నేను చేస్తున్నాను అహంకారం నేనే అనుభవిస్తాననే భోక్తృత్వభావం ఈ కర్తృత్వ భోక్తృత్వ అహంభావాలు విడిచిపెట్టడాన్ని సంగత్యక్త్వ అని అంటారు సంఘం అనే మాట అంత గట్టి పదం కేవలం ఆసక్తిని విడిచిపెట్టి అంటే ఎన్నో ఆసక్తి లేకుండానే చేస్తుంటాం ప్రవచనం కూడా ఆసక్తి లేకుండా విన్నవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ సంగత్యక్త్వాన్ని యోగులా అది కాదు ఇక్కడ అర్థం సంఘం అంటే ఆసక్తి లేకుండా అంటే అహంకారం అహంభావం లేకుండా కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా అని అర్థం ఇక ఫలాని అన్నప్పుడు భోక్తృత్వభావం అక్కడే ఉన్నది కానీ దాన్ని విడిచిపెట్టాడు సంగత్యత్వ ఫలాని చ మరి కర్మెందుకు చేస్తున్నాడు కర్తవ్యాన్ని ఇవి కర్తవ్యములు మానవుడికి ఇది కర్తవ్యం చెయ్యవలసినది ఎందుకంటే కర్మలోకానికి వచ్చే గనక కర్మ చెయ్యడానికే వచ్చే గనక కర్మ చెయ్యాలి కర్మ ఏం చేస్తాం మానరాదు అడుగడుగున చెప్తూనే కదా అందుకే కర్ మే పార్థ నిశ్చితం మతం అంటే మే నిశ్చితం మతం నిశ్చయం చెప్తానన్నవాడు ఇది నిశ్చితమని పూర్తి చేశాడు దీన్ని బట్టి భగవాన్ నిర్ణయం ఏంటి యజ్ఞదాన తపక్కకర్మలు అంతకుని శుద్ధి చేస్తాయి తనుక చెయ్యాలి అది ముముక్షుమై చేయదలుచుకుంటే వాడు ఈ విధంగా చేయాలి సంగము పరము విడిచిపెట్టి ఇది కృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం అయితే ఇక్కడ ఏతాన్యపి అనో మాట ఉన్నది ఏతాని అపి అంటే ఈ కర్మలు కూడా ఈ కర్మలు కూడా అనగానే కొంతమంది చాలామంది వ్యాఖ్యాతలు ఏం రాశారంటే యజ్ఞదాన తపకర్మలతో పాటు ఇతర కర్మలు అన్నారు అది కృష్ణుడి అభిప్రాయమా కాదు కదా ఎందుకంటే యజ్ఞదాన తపకర్మ అని చెప్పిన తర్వాత ఇతర కర్మలు అపి అంటే కూడా అన్నప్పుడు ఇతర కర్మలు అని చెప్పారు భగవత్వాలు వారు సరిగ్గా దీనికి భాష్యం చెప్తూ ఉంటున్నారు ఇతర కర్మలు అని చెప్పడం కాదు ఇక్కడ అర్థం అపి అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఇవి సకామంగా చేస్తున్న కర్మలు అయినప్పటికీ అంటే సకామంగా చేసి ఫలాన్నిచ్చే కర్మలు కూడా అయినప్పటికీ దాన్ని సంఘము విడిచిపెట్టి చేయాలి అపి అనే కూడా అనే శబ్దానికి ఫలాభిలాషతో చేసేవారికి బంధహేతువులైన ఈ కర్మలు కూడా ముముక్షువులకి చిత్తశుద్ధికి కారణమవుతుంది అని ఉద్దేశంతో అప్పి చెప్పే తప్ప ఇతర కర్మలు కలపడం కాదు ఎందుకంటే కర్మలు పెరుగుతున్న కొద్దీ బంధం పెరుగుతుంది కానీ యజ్ఞదాన తప కర్మలు చేసి తీరాలి కర్మబంధం పెరిగితే జన్మలు ఉంటాయి నీకు బంధం అక్కర్లేదనుకుంటే సంఘం విడిచిపెట్టి ఫలం విడిచిపెట్టి చెయ్యు అన్నారు అందుకే సంఘస్య ఫలార్థినంధహేతవ ఏతాన్యపి కర్మాణి ముముక్షో కర్తవ్యాన్ని సంగంతో చేసిన వారికి ఇవి బంధహేతువులైన కర్మలైనప్పటికీ ఏవి యజ్ఞదాన తపస్సులు కూడా సంగముతో ఫలాకాంక్షతో చేస్తే అవి ఇహలోక పరలోక సుఖాలనిస్తూ మళ్ళీ జన్మలకి హేతువులు కానీ ముముక్షోహో ముముక్షువైన వాడికి కర్తవ్యాన్ని ఇది కర్తవ్యములు అని చెప్పడం కోసం అపి అనే శబ్దాన్ని వాడాడు అంతేగా నత్వన్యకర్మాణి అపేక్ష ఏతాన్యపి ఉచ్యుచ్యతే స్పష్టం చేశారు ఇతర కర్మలు కూడా అని చెప్పడం కృష్ణుడి ఉద్దేశం కాదు యజ్ఞదాన తప కర్మలు ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసినది దీన్నే మళ్ళీ నిత్య నైమిత్తికర్మలను కొందరు వ్యాఖ్యానించారు అది కూడా సరిపోతుంది నిత్య నైమిత్తికాలు మానరాదు కనుక కనుక మానవలసిన ఏమిటి ముముక్షువైన వాడు కామ్యకర్మలు అయితే ఇక్కడ మరొకటి తెలుసుకోవాలి కామ్య కర్మలు నిషేధ కర్మలు కూడా అని నిషేధ కర్మలు కూడా విడిచిపెట్టాలి అయితే ముముక్షువుకి నిషేధ కర్మలు విడిచిపెట్టని చెప్పక్కర్లేదు నిషేధకర్మ ఎవడైనా సకామంగా చేసేవాడైనా నిషేధకర్మ విడిచిపెట్టాలి లేకపోతే దుష్ఫలితాలు వస్తాయి అందుకే ప్రత్యేకించి నిషేధకర్మలు విడిచిపెట్టాలి అని భగవాణ్ణి చెప్పలేదు కనుక నేను అవి చేయడం మొదలు పెడతానంటే సరిపోదు ఇక్కడ అందుకని కామ్యానాం కర్మణాన్యాసం అన్నప్పుడు నిషేధకర్మలు ఎలా విడిచిపెడతావు కామ్యకర్మలు మంచివని చేస్తుంటావు కానీ కామ్యములు గనుక కామ్యములు విడిచిపెట్టు అన్నాడు అందుకే ప్రత్యేకమైన ఫలాల కోసం చేసేటువంటి శాస్త్రచోదిత కర్మల్ని కామ్యకర్మలు అంటారు వాటిని విడిచిపెట్టి తాను నిత్యంగా నైమిత్తికంగా చెయ్యవలసిన ప్రధానములను యజ్ఞదాన తపస్సులు ఏవో అవి చెయ్యాలి కర్తవ్యములని నియతస్యతు సన్యాస కర్మణో నోపద్యతే దీని బట్టి తెలుస్తున్నది ఏంటంటే తస్మాత్ అజ్ఞ అధికృత్య ముముక్షోహో ఇంకా ఆత్మజ్ఞానం రానటువంటి కర్మాధికారికి కర్మాధికారి అంటే శాస్త్రములు చెప్పిన కర్మ చెయ్యడానికి ఎవడికి అధికారం ఉందో వాడు ఇంకా అజ్ఞుడే అజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం వాడికి ఇంకా రాలేదు ఆత్మజ్ఞానం వచ్చిన వాడు సహజంగా కర్మలను విడిచిపెట్టిస్తాడు వాడి విషయం వేరు అంతవరకు కూడాను కర్మలను ఆచరించవలసినది ఒకవేళ ఆత్మజ్ఞానం కావాలనుకో లేదా మోక్షం కావాలనుకో ఈ విధంగా చెయ్యి అని చెప్తూ నియతస్యతు సన్యాస కర్మణో నోపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస ప్రకీర్తిత ఇక్కడ నుంచి కర్మత్యాగం అన్నాం కనుక అదేదో గొప్ప విషయం అనుకుంటాం కానీ కర్మత్యాగం చేసేవాళ్ళు తామసులు ఉన్నారు రాజసులు ఉన్నారు సాత్వికులు ఉన్నారు నేను చెప్పబోతున్నది సాత్వికమైనటువంటి కర్మత్యాగమే గొప్పది అని చెప్పబోతున్నాను మరి తామసత్యాగము అదేవిధంగా రాజసత్యాగము ఉంటుందా అంటే కావలసినంత ఉంటుంది అందులో నేటి కాలంలో అందరూ కర్మలు విడిచిపెట్టేసిన మహా అయితే ఎన్నో విడిచిపెట్టి ఒకటో రెండో చేస్తూ వాటికే చాలా గొప్ప అనుకుంటుంటాం ఒక్కసారి తెలుసుకుంటే శాస్త్రం విధిగా చెప్పిన కర్మలు చెయ్యని వాళ్లే ఎక్కువండి ప్రతి వారికి కూడా అంతేకాదు చెయ్యవలసిన వాళ్ళు చెయ్యరు చెయ్యకూడని వాళ్ళు పంతాలు కొద్ది చేస్తున్న కూడా ఏర్పడుతుంటాయి ఇది మోహం చేత భ్రమ చేత కలుగుతుంటాయి అందుకే కలియుగంలో వ్యత్యాసములవుతూ చేయవలసిన వారు మానేస్తూ ఉంటారు ఇక్కడ చర్చలు మాత్రం బాగా చేస్తారు ఎందుకు చెయ్యాలండి ఎందుకు చేయాలనే చేస్తే తెలుస్తుంది అన్నం ఎందుకు తినాలని ప్రశ్నిస్తామా తింటాం తింటే గడుపు నిండుతుంది తినంత వరకు తెలియద్ధాని ఫలం అదే ఈ కర్మను కూడా ఆ విధంగా చేసి తత్ఫలాన్ని ఫలాకాంక్షతో చేసేవాళ్ళు అనుభవిస్తారు మొత్తానికి కర్మత్యాగం చేయడం అనేటువంటిది కూడా జాగ్రత్తగా తెలిసి చేయాలి సుమా అంటే కర్మత్యాగం చెప్పాడు ఫలత్యాగం చెప్పాడు కనుక కర్మే వదిలిపెట్టేసి అంటే భ్రష్టుడు అంటారు చెప్తూ ఇక్కడ తామసత్యాగి రాజసత్యాగి సాత్విక త్యాగి అని చెప్పాడు సాధారణంగా అన్ని చోట్ల సాత్విక రాజస్ తామస చెప్పిన ఇక్కడ తామసం నుంచి మొదలుపెట్టాడు ఇక్కడ అంటే విడ విడిచిపెట్టాల్సినవి ఏవో మొదలు చెప్తున్నాడు విడిచిపెట్టాల్సిన తామసాన్ని రాజసాన్ని కర్మని కాదు చాలా స్పష్టంగా చెప్తుంది నియతస్యతు సన్యాస కర్మణో నోపద్యతే అంటే నియతమైన కర్మలు నియతస్య కర్మణ నియతమైన కర్మలను సన్యాస అంటే విడిచిపెట్టువాడు అని అర్థం ఇక్కడ విడిచిపెట్టుట సన్యాసమన్నా త్యాగమన్నా ఒకే అర్థంలో వాడుతున్నాడు ఇక్కడ పరమాత్మ నియతమైన కర్మని విడిచిపెట్టుట కూడదు సుమ నోపద్యతే అంటే ఎట్టి పరిస్థితులు నుచితము కాదు మోహాత్స్య పరిత్యాగ మోహముతో అంటే అవివేకంతో అసత్య భావనతో వాటిని కాని పరిత్యాగ విడిచిపెడితే తామస పరికీర్తి ఆ విధంగా విడిచిపెట్టిన సన్యాసము తామస సన్యాసము లేదా తామసత్యాగం అనిపించుకుంటుంది అయితే ఇక్కడ సన్యాస శబ్దం ఎందుకు వాడాడు జాగ్రత్తగా వినవలసింది ఫల ఫలము విడిచిపెడితే త్యాగం కర్మను విడిచిపెట్టినప్పుడు సన్యాసం కదా అందుకే సన్యాస శబ్దం ఇక్కడ వాడాడు ఇక్కడ మోహముతో చెయ్యవలసినటువంటి కర్మని కానీ మానివేస్తే వాడిని తామసత్యాగి అని అంటారు అది ఉత్కృష్టము కాదు నియతము అంటే విధించిన అని అర్థం ఇక్కడ అంటే ఏమిటి విధించినా అంటే నియతం రెండు విధాలుగా ఉండండి ప్రకృతి నియతం శాస్త్ర నియతం అని రెండు నియతాలు ఉంటాయి ప్రకృతి నియతం అంటే ప్రకృతి ఏది విధించిందో అది అది చెయ్యక తప్పదు ఆకలి వేసినప్పుడు అన్నం ఇదను వేడి తగిలితే అబ్బా అంటావు ఇవన్నీ ప్రకృతి కనురెప్పలు పడడం శ్వాస తీయడం ఇవన్నీ కర్మలే ఇవి జరుగుతూనే ఉంటాయి ఇది ప్రకృతి వసత్తు జరుగుతూ ఉంటాయి దాని గురించి శాస్త్రం జంతువులన్నీ ప్రకృతి నియతాన్ని అనుసరిస్తాయి మానవుడు శాస్త్రనీయతాన్ని అనుసరించాలి అంటే ప్రకృతి ప్రకారం జరిగేవి ప్రకృతి నియతములు శాస్త్రము ప్రకారం జరిగేది శాస్త్రనీయతం ఇప్పుడు ఈ బోధ ఎవరికి చెప్తున్నాడు శాస్త్రనీయతంగా చేయవలసినటువంటి మానవులకు బోధిస్తున్నాడు ఇక్కడ అదే శాస్త్రనీయతం అనేది తీసుకోవాలి ఇక్కడ శాస్త్రము ఏది విధించిందో అది అందుకే శాస్త్ర ప్రమాణం అని మొదట చెప్పుకున్నది అలా కొనసాగుతోంది అండి ఇక్కడ కానీ ఏది నా కర్తవ్యం అనేది శాస్త్రం ఆ శాస్త్రం ఏది విధించిందో ఆ విధ్యుక్తమైన కర్మను విడిచిపెట్టడం అది గొప్ప కాదు సరికదా అది తామసమే అయితే అప్పుడు నీకు జ్ఞానం అనే భ్రాంతితో దాన్ని విడిచిపెడతావు కనుక ఆ భ్రాంతిని మోహం అన్నాడు ఇక్కడ నాకు జ్ఞానం వచ్చింది విడిచిపెట్టానంటే జ్ఞానం కాదు దాని పేరు మోహం అని చెప్పాడు ఒకదాన్ని ఒకటి అనుకోవడమే కదా మోహం అయితే ఇవన్నీ ఎవడికి బోధిస్తున్నాడు మర్చిపోవద్దు సన్యాసి అనే పరమార్థ సన్యాసి గురించి కాదు కర్మయోగికి బోధిస్తున్నాడు ఇక్కడ కర్మయోగిని ఎప్పుడు మాట నిష్కామ కర్మయోగి తెలుసుకోవాలి అని కర్మిణ ఏ అధికృతాన్నపేక్ష ఏతే వికల్పా ఇప్పుడు చెప్పుతున్నవన్నీ కూడాను కర్మాధికారం ఉన్నవాడికే చెప్తున్నాడు కానీ నటు జ్ఞాననిష్టాన్ వ్యుత్న సన్యాసిన జ్ఞాననిష్ఠులైన సన్యాసుల గురించి చెప్పట్లేదు సుమా ఎందుకంటే జ్ఞానయోగి అయిన సంక్ష్యానం కర్మయోగేన యోగినామన్నాడు గనక రెండో వాడు గురించి ఇదంతా చెప్తున్నాడు ఇది కర్మాధికారాత్ అపోద్ధృత ఏ నతాన్ ప్రతిచింతం ప్రతిచింత అన్నాడు ఇక్కడ అంటే సన్యాసుల విషయంలో చింతించవలసింది కాదు ఇక్కడ కర్మయోగుల గురించి అని మళ్ళీ స్పష్టం చేస్తూ ఇప్పుడు రాజసభయమేంటో చెప్తున్నాడు ఇక్కడ దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లైష భయా త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ దుఃఖం కలిగిస్తోందని శరీరం కష్టపడుతుందని ఆ భయంతో కర్మను విడిచిపెట్టేస్తే దాన్ని రాజసత్యాగం అంటారు కొంతమంది ఎన్నో అనుష్ఠానాలు మానేస్తారు చేయవలసిన విద్యుక్త కర్మలు ఉదాహరణకి ఆబ్దికాలు మనిషి చేయవలసిన విద్యుక్త కర్మల్లో ఒకటే అదేవిధంగా జపము తపం కొందరు చూడండి జపాలు తపాలు చేస్తారు కానీ పితృకార్యాలు అనగానే ఒక విధంగా వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ పితృకార్యాలు మొదలు చెయ్యకపోతే దేవతలు కూడా అనుగ్రహించరు అవి కూడా విద్యుక్త కర్మల్లో ఒకటే ఇలా ఉదాహరణకు తీసుకోవచ్చు ఎందుకు చేయాలంటే కష్టపడాలి పైగా ఆ రోజు పన్నెండు వరకు టీ కూడా తాగకూడదు అండి ఇలాంటివన్నీ అంటూ ఉంటారు లోకంలో ఎన్ని వ్యవహారాల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు కానీ ధర్మం వచ్చేటప్పటికల్లా బద్ధకం చేత కానీ దుఃఖం చేత కానీ కాయక్లేశం అనే చోట మన బద్ధకం అని తెచ్చుకోవచ్చు శరీరాన్ని కష్టపెట్టడానికి వెనకాడేవారు ఒక విధంగా సోమరులు అనుకోవచ్చు ఇక్కడ పోనీ వాళ్ళు సోమరులు కేవలం కర్మ విషయంలోనూ సోమరుతనం లోక వ్యవహారాలు ఎక్కడ సోమరుతనం ఉంటుంది ఇక్కడ ప్రతి వినోదాలు విందులు వీటన్నిటికీ పరముత్సాహంగా ఉంటారు ఎక్కడ లేని శాస్త్ర విధి విధించినటువంటి కర్మ దగ్గరికి వచ్చేటప్పటికల్లా లాజిక్లు తీర్మానాలు ఏమన్నా పొద్దున్నీ సూర్యనమస్కారం చేసుకోండి సంజావనం చేసుకోండి అంటే ఎందుకు చేయాలి ఏమిట్ లాభం వాడికి చెప్పాలి పైగా అదే ఎందుకు చేయాలని దాన్ని చేయడం వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది ఇన్ని చెప్పాలి అప్పుడు కానీ వాడు చేయడు ఇన్ని చెప్పాలండి నియత కర్మ ఇది నేను చెయ్యాలి కనుక చెయ్యాలని చెయ్యాలంతే ఇక్కడ అలా కాకుండా కాయక్లేశ భయాత్ శరీరాన్ని కష్టపెట్టాల్సి దుఃఖం ఇచ్చేవా చెయ్యడం కష్టం గనక ఆయాసం గనక ఇక్కడ అది అర్థం అంతేగాని కర్మ వల్ల దుఃఖం ఎప్పుడూ రాదు కేవలం కర్మ చెయ్యడం అనే శ్రమ దానికి వెరచి ఎవడైతే విడిచిపెడతాడో నియతమైన కర్మని ఇక్కడ అన్ని చోట్ల నియత కర్మ అనే మాట అలా కొనసాగించుకోవాలి మోహంతో విడిచిపెట్టడం కాయక్లేశ భయంతో దుఃఖంతో విడిచిపెట్టడం కొంతమందికి విడిచిపెట్టమంటే వచ్చే బాధ అంతా ఇంతా కాదండి విడిచిపెట్టడాలు అనేకంగా ఉంటాయి నేను ఫలానాది విడిచిపెట్టానంటే పది మందికి చెప్తుంటాడు అంటే విడిచిపెట్టానన్న భావం విడిచిపెట్టట్లేదు వాడు చూడండి ఇక్కడ కానీ వాడేమి విడిచిపెట్టాడు అండి ఇక్కడ ఇది బాధ ఒక ఆయన ఒక వస్తువు ఇచ్చాడు ఒకరింటికి కానుకగా ఇచ్చి ప్రతిరోజు వెళుతున్నాడు వెళ్ళడం కదా రోజుకి ఒక ఫ్రెండ్ని ఏంటంటే ఇది నేను ఇచ్చా నేను ఇచ్చాను చెప్పడానికి దాని దాన్ని విసుగు తీసుకుపోబామన్నట్టు ఇక్కడ ఇలా ఉంటుందండి ప్రతివాడి తాను చేసినటువంటి త్యాగం గురించి అలా చెప్పుకుంటాడు ఇదేం త్యాగం ఒక ఆయన పాపం గయి వెళ్ళాడు ఊహించలేదు ఏం విడిచిపెట్టాలో ఆఖరిక్కడైనా ఏదో ఒకటి విడిచిపెట్టే ఏ కాయనే విడిచిపెట్టనట్ట ఏ కాయా అని తెగ ఆలోచించాడు పండు ఏ పండు అని ఆలోచించాడు ఏది విడిచిపెట్టబుద్ధి ఎట్లేదానికి ఆఖరి కుంకుడిగా విడిచిపెడుతున్నాను అంట ఇక్కడ పండు విభూతి పండు విడిచిపెడతానన్నట్టు ఇక్కడ రెండు ఆఖరి దొరికింది వాడికి వీళ్ళందరూ చాగులండి ఒకరికేమో ఒక పండు కాయో విడిచిపెట్టేశారు జీవితాంతం విడిచిపెట్టేనే విడిచిపెట్టేనే ఏడుస్తున్నారు ఇంకా వాళ్ళకి ఫలం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ప్రపంచంలో ఉన్నవన్నీ మింగుతూనే ఉన్నాం ఒక్క మింగలేదని చెప్పి బతుకంతా ఏడుస్తున్నాను తెలుస్తుంది ఇలాంటి త్యాగులకి ఏం త్యాగం అనాలి రాజసత్యాగం ఇంకా చెప్పాలంటే తామసత్యాగం అనుకున్నా తప్పలేదు ఇలాంటి ఫలితాలు ఉంటూ ఉంటాయండి కొంతమంది ఇలాంటి త్యాగాలు చేస్తుంటారు త్యాగ వేషాలు కూడా వేస్తారు ఎందుకు భోగం కోసం త్యాగులు అవుతారు కొంతమంది ఇదేమిటండి భోగం వేరు త్యాగం వేరు కదా అంటే ఒక సన్యాసి ఇప్పుడు మీకు తెలియదులేండి వాళ్ళైఫ్లో అన్నాడు ఇక్కడ మనం మన ఫీల్డ్ వేరు కానీ ఆ ఫీల్డ్లో చాలా ఉంటాయట ఇవి తెలియాలంటే చాలామంది ఒక్కొక్కసారి భార్య తిట్టిందనో కొడుకు తప్పు చేసేడనో లేదా నష్టం వచ్చిందనో చెప్పి సన్యాసులు వీళ్ళు అందరూ మాటలు వింటుంటే అప్పుడప్పుడు ఏ హిమాలయాలుకి వెళ్ళిపోతే బాగుండండి ఇవ్వందరూ అంటుంటారు సాధారణ హిమాలయాకు వెళ్ళిపోవాలి కాశీకి వెళ్ళిపోవాలి అని ఇవన్నీ దొంగ మాట్లాడి వీడు దానికి తగ్గ అరుగుడు కాడని తెలిసే ఎక్కడ ముంచాలక్కడ ముంచుతున్నాడు భగవంతుడు ఇక్కడ ఆయన కబుర్లో అన్న అలా ఒక ఆయన హిమాలయాలు కెళ్ళిపోయాడు కానీ ఫుడ్ దొరకట్లేదు ఒకసారి ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి నాకు కాషాయవ్యస్థను ఇప్పించండి అన్నాడు ఎందుకంటే ఇది కట్టుకుంటే ఇక్కడ భోజనం దొరుకుతుంది కనుక నాకు ఇవ్వండి అన్నాడు ఇక్కడ అంటే ఆఖరి కాషాయం అనే సన్యాసం త్యాగం దేనికి పనికి వచ్చింది ఇంకోటి పొందడం కోసం ఇలా భోగం కోసం త్యాగులండి వీళ్ళని త్యాగులు అంటారా త్యాగ వేషధారులు వీళ్ళందరి ఇక్కడ అంటే వంచకులు అని అర్థం ఇక్కడ ఇలాంటి వారందరూ అయితే తామసం లేదా రాజసం దీని కిందకి తర్వాత వివరిస్తున్నాడు సాత్వికం ఇది చాలా ప్రధానమైనది ఇదే కదా బోధ అసలేనిది యత్కర్మ నియతం క్రియతే అర్జున హే అర్జున ఇది కార్యం అని ఎవడైతే నియతం కర్మ యత్ నియతం తత్కర్మ ఏది నియతమయ్యున్నదో నియతం అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు అందులో రెండు మూడు మాటలు చెప్తున్నాడు స్వామి నియత కర్మ దానిని కార్యమిచ్చేవా ఇది నా విధి అని చేస్తూ సంగత్యక్వా ఫలంచేవా ఎందుకంటే నా నిశ్చయాభిప్రాయం అని చెప్పానే ఆ నిశ్చయాభిప్రాయం ప్రకారం ఎవడుంటాడో వాణ్ణి సాత్విక త్యాగి అనాలి అంటే ముందు ఇలా ఉండాలని చెప్పాడు కదా ఇదే మాటలు చెప్పాడు అలా ఉన్నవాడికి టైటిల్ ఇక్కడిచ్చాడు సాత్విక త్యాగి అంటారు వాడు నేను నిశ్చయించిన అభిప్రాయం ప్రకారం ఉన్నాడు కనుక వాడు తప్పకుండా ముక్తి పొందుతాడు అది అభయమిస్తున్నాడు అది ముక్తి ఎవరికి సాత్విక త్యాగికి అంటే త్యాగం అన్న ప్రతి చోట ఫల ఇక్కడికి వచ్చినప్పటికీ త్యాగ త్యాగ అన్నాడు అక్కడ సన్యాస అన్నాడు తామస్ దగ్గర చెప్పేటప్పుడు అంటే తామస్ మొత్తం విడిచిపెట్టేస్తాడు అది భ్రష్టత్వానికి రాజస్వం ఈ విధంగా విడిచిపెడుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సాత్వికుడు ఏ విధంగా చేస్తున్నాడంటే సంగత్యక్వ ఫలంచేవా ఇది వరకు చెప్పింది చెప్పినట్లు కనబడినా అక్కడ నా నిశ్చితాభిప్రాయం అంటూ చెప్పాడు సాత్విక త్యాగం ఇలా ఉంటుందని ఇక్కడ చెప్పాడు కానీ భగవానుడు ఇక్కడ ఎవరిని మెచ్చుకుంటున్నాడు ఏ మార్గం గొప్పదని చెప్తున్నాడు అంటే సాత్విక మార్గము గొప్పదని చెప్పడమే మన గుణత్రయ విభాగ యోగం నుంచి స్వామి చెప్తున్నటువంటి బోధ మరి రాజస తామసాలు ఎందుకు చెప్తున్నాడు అంటే అవి పోల్చుకుని విడిచిపెడతామని చెప్తున్నాడు ఇక్కడ విడిచిపెట్టేందుకు ఆ రెండింటినీ చెప్పాడు అవలంబించేందుకు సాత్వికం సాత్వికం ప్రతిదీ చెప్పాడు ఆహారం యజ్ఞం దానం తపస్సు అంటే ఇప్పుడు మొట్టమొదటి ఆ యజ్ఞదాన తపక్రమలు ఏంచుకోవాలి సాత్విక యజ్ఞ సాత్విక దాన సాత్విక తపక్రమలు ఎంచుకోవాలి ఆ ఎంచుకున్న వాటిని కూడా సంగం త్యక్వా ఫలంచేవా ఆ సాత్వికమైనవి కూడా నీకునీయుతమైనవే చేయాలి అంతేగాని అవతలవాడు చేస్తున్నాడుగా గొప్పగా ఉంది నేను చేసేస్తా వెళ్ళిపోకుండా అది నీకు విద్యుక్తమవునా కాదా అని గమనించుకుంటూ సంగము ఫలము త్యజించి చేయాలి అలా చేసిన వాడిని సత్యాగ సాత్వికోమత దీనికి భగవత్పాల్ వారు గొప్ప విషయాన్ని అందించారు ఎలా అంటే ఎస్త్ అధికృత అధికృత అంటే అధికారి అంటే ఇప్పుడు చెప్తున్నది సాత్విక కర్మక అధికారవుడు కర్మయోగంలో ఉన్నవాడే అంతేగాని సన్యాసించిన వాడు కాదు కదా అటువంటి అధికారి ఎవడు వాడు సంగం త్యక్వ సంఘాన్ని విడిచిపెట్టుట అంటే ఫలాభిసంధించ ఫలాభిసంధిని విడిచిపెట్టి నిత్యం కర్మ కరోతి తస్య ఫలరాగాదిన అకలుషీక్రియమాణ అంతఃకరణం నిత్య కర్మభి సంస్క్రియమాణం విశుధ్యతి అనొక మాటలు చెప్పారు ఇక్కడ ఈ విధంగా కర్మను చేయడం వల్ల ఫలితం ఏమిటి అంటే అకలుషీక్రియమాన వాడి చిత్తంలో కాలుష్యం ఇంకుండదయ్యా అన్నాడు ఇక్కడ తద్వారా ఏం జరుగుతుందంటే అంతఃకరణం సంస్కరింపబడుతుంది సంస్క్రియమాన అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేకుండా ఏ దుర్లక్షణం అంతఃకరణలో ఉందో ఆ దుర్లక్షణం పోవాలి లేకపోతే ఎంత చెప్పినా బ్రహ్మజ్ఞానం వంటపట్టట్లేదు అంటే చిత్తం శుద్ధి కాలేదని అర్థం కానీ ఎవడు త్యాగపూర్వకంగా అనితకర్మను చేస్తాడో అటువంటి వాడు అంతఃకరణం క్రమంగా అకులుషీక్రియమాన మాట చక్కగా చెప్పాడు అంటే కలుషము కాని విధంగా ఉండి సంస్కరింపబడుతుంది అటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే విశుద్ధం ప్రసన్నం అది విశుద్ధమవుతుంది ప్రసన్నమవుతుంది ఆ రెండిటి వల్ల ఆత్మాలోచన క్షమం భవతి ఎందుకంటే రాగద్వేషాలు ఉన్నవాడికి ఎప్పుడు కల్లోలలే వాడు స్పష్టం గ్రహించలేడు అలాంటి దోషాలు ఎప్పుడు పోతాయంటే నిష్కామ కర్మ వల్ల పోతాయండి అందుకే నిష్కామకర్మ స్వరూపాన్ని అంత తగ్గ చూపించాడు కానీ భగవానుడు భగవద్గీత మొత్తంలో బోధిస్తున్నది అంటే ఎవడైతే కర్మ మార్గానికి అధికారో వాడు మోక్షం పొందాలంటే మాత్రం నిష్కామ కర్మ మదర్థం చేయండి ఇది సారభూతమైన అంశం ఇక్కడ ఇక అన్ని విడిచిపెట్టిన సన్యాసి గురించా ఇక్కడ మనకు అనవసరం కానీ భగవానుడు ఆ లక్షణాన్ని చెప్పాడు మహాత్ముల గురించి నీకు స్థితి రావాలంటే దీని ద్వారా వెళ్ళాలి అన్నాడు అది ఉత్కృష్ట స్థితే అది రావాలంటే మాత్రం కర్మల్ని విడిచిపెట్టడం వల్ల జరగదు సుమా అని చెప్పాడు నియతం కర్మ ఇది చెప్పడంలో నువ్వు క్షత్రియుడివి నీకు నియతమైన కర్మ యుద్ధం అది నీకు విధ్యుక్తం అది ఇక్కడ అది చేసి తీరవలసినదే ఫలత్యాగం చేసి అహంకారం విడిచిపెట్టి ఎందుకంటే రథం నడిపేవాడు నేను తెలిసినప్పుడు నడిపేవాడు నువ్వు అన్నప్పుడు ఇంకా అహంకారం ఎక్కడ ఇక్కడ అదేవిధంగా నాకు అర్పణంగా చేయి ఎందుకంటే ఫలత్యాగం చేయడానికి మనసప్పకపోతే అంటే ఎక్కడ విడిచిపెట్టేస్తానండి అంటే నా పాదాల దగ్గర విడిచిపెట్టాడు ఇక్కడ అది త్యాగానికి చక్కని మాట అందుకు విశుద్ధం ప్రసన్నం ఆత్మాలోచన క్షమం భవతి వాక్యం చాలా అందమైంది గనక భగవత్పాల్ వారి వాక్యం యాతాదంగా తీసుకున్నాం శంకర భగవత్పాల్ వారు చెప్తున్నారు ఏది విశుద్ధమైన ప్రసన్నమైన చిత్తమో అది మాత్రమే ఆత్మాలోచన క్షమం అంటే ఆత్మ గురించి ఆలోచించడానికి సమర్థత కలది అవుతుంది అంటే నీ లోపల ఉన్న పరమాత్మ గురించి ఆలోచించగలిగిన సమర్థత దేనికి విశుద్ధమైన ప్రసన్నమైన మనస్సుకి అది ఎలా వస్తుంది త్యాగపూర్వకమైనటువంటి ఏ సత్కర్మ ఉందో దానివల్ల వస్తున్నది ఇది క్రమం అనక్కడ అయితే తస్య నా నిత్యకర్మానుష్ఠానైన విశుద్ధ విశుద్ధాంతఃకరణ ఆత్మజ్ఞానాభిముఖస్ క్రమేణ యథాతన్ని సత్ అన్నట్టు తస్యవ నిత్యకర్మానుష్ఠాన అతడికే నిత్యకర్మానుష్ఠానం వల్ల విశుద్ధమైన అంతఃకరణం వల్ల ఆత్మజ్ఞానాభిముఖం అవుతుంది ఆ మనస్సు అంటే ఆత్మజ్ఞానానికి అభిముఖంగా తిరుగుతుందండి అంతఃకరణం ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి అది పొందాలి అని బుద్ధి పుడుతుంది ఆ అంతవరకున్న మాలిన్యాన్ని వల్ల తిరగలేదు ఇప్పుడు తిరుగుతుంది అలా తిరుగుతున్న వాడికి క్రమేణా క్రమేణ క్రమంగా యథాతన్ నిష్టా సని నిష్ట నిలిచిపోతుంది దాని దో నిష్ట సన్యాస స్థితి ఆ స్థితికి వెళతాడు సుమా అందుకే తత్వక్తవ్యం ఇత్యాహ అటువంటి సాధకుడు గురించి తర్వాత శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడ కర్మయోగస్య ప్రయోజనం అనేన శ్లోకేన ఉక్తం అంటారు భగవత్పాల్ వారు ఇప్పుడు చెప్పిన కార్యమిత్యేవ యత్కర్మ అనేది కర్మయోగం యొక్క చెప్పేటటువంటి శ్లోకం ఇది అంటే సాత్వికం అనేది ఉందో అది కర్మయోగ స్వరూపం దాని యొక్క ప్రయోజనాన్ని అదేవిధంగా ఈ సాధనావస్థలు ఉన్నవాడు ఎలా ఉండాలో తర్వాత శ్లోకాలు చెప్తున్నాడు అంటే ఇక్కడ నుంచి ఎవరికి సాత్విక త్యాగికే బోధ అటువంటి వాడికి బోధిస్తున్నాడు నద్వేష్టం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావీ ఛిన్న సంశయ ఈ శ్లోకంలో చెప్పే త్యాగి ఎవడు తామసత్యాగ రాజశ్యాగ సాత్విక త్యాగ గురించి చెప్పబోతున్నాడు ఇక్కడి నుంచి ఇందక అందుకే చెప్పుకున్నాం ఎవడు ముక్తికార్హుడో ముముక్షువు వాడు గురించి కార్యమిత్యేవ శ్లోకంలో సాత్విక త్యాగని చెప్పి వాడు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉంటాడో చెప్తున్నారండి ఇక్కడ కనుక మనందరం ఇప్పుడు ముముక్షలమేగా అంటే మోక్షానికి రెడీ అంటే మరి సాత్విక త్యాగులమేనా ప్రస్తుతం అలా అనుకుందాం ఎందుకంటే ఎంత మాలిన్యం ఉంది ఆవిడికి వాడికి తెలుసు ఇతరులకు తెలియదు అనుకోకండి వాడికి తెలుసు అయినప్పటికీ సరే సాత్విక త్యాగి అంటే ఇప్పుడు చెప్పిన మాట గుర్తుంది కదా అదే ముఖ్యం గొప్పది అనే స్వామి నిశ్చయం గుర్తుంది కదా అటువంటి వాడు అంటే నిష్కామ కర్మయోగి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజేస్తున్నారు వాడి మనస్థితి ఎలా ఉంటుంది నేను త్యాగం చేశానన్న భావం కూడా వాడికి ఉండకూడదు అది ఒకటి ఉన్నది సామాన్యమైన అంశమా అందుకే ఏ విధంగా వాడు ప్రవర్తిస్తాడో చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే తెలుసుకోవాల్సింది వీడి గురించే సాత్విక త్యాగ గురించే తెలుసుకోవాలి ఇక్కడ అందుకే రాజత్యాగ ఫీచర్స్ అవి తెలుసుకునే ప్రయోజనం లేదు ఎలాగో వాడు పక్కకు తోసి చేయాల్సింది వాడిని ఉపాసించకూడదు పట్టుకోవలసింది వీడిని అందుకు చెప్తున్నారు నద్వేష్ అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయ ప్రధానంగా చెప్తున్నది ఇక్కడ నద్వేష్ అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే అకుశలమైన కర్మలని ద్వేషించడు కుశలమైన కర్మలపై ఆసక్తితో మునిగిపోడు సజ్జం సజ్జతే అంటే మునిగిపోవుట అంటుకుపోవటం అని అర్థం నాను సజ్జతే అంటే వాడు దానికి అంటడు కుశల కర్మలకు అంటాడు అకుశలాన్ని ద్వేషించడు అంటే ఏమిటో భగవత్పాద వారు చెప్పారు ఇక్కడ కర్మ అంటే కామ్యకర్మలు మొదలైనవి ఏవైతే ఉంటాయో వాటిని ద్వేషించడు అంటే నేను నిష్కామంగా చేస్తున్నాను గనక యజ్ఞదాన తపస్సులే చేస్తాను కానీ ఈ కామ్య కర్మలన్నీ వ్యర్థములు అని ద్వేషభావం అంటే నేను ఈ కారణం చే దాన్ని విడిచిపెడుతున్నాను ఈ కారణం చేతి దీన్ని చేస్తున్నానన్న భావం కూడా ఉండదు ఎందుకంటే అలాంటి కారణం తెచ్చుకున్నాడు అంటే ఫలాకాంక్ష అయిపోయాడు కదా అది చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఎంత లోతుగా ఆలోచించి చెప్తున్నాడు చూడండి ఎనలైజేషన్ ఎంతకంటే ఎంత ఎవరు చేయగల అందుకే నద్వేష్ అకుశలం కర్మ అంటే నద్వేష్ఠ అకుశులం అశోభనం కామ్యకర్మ అన్నాడు అంటే శోభ కాదు కామ్యకర్మ ఎందుకంటే జన్మంలోకి తీసుకువెళ్తుంది కదా వాడిగా తెలివితే ఎట్లున్నాయి అందుకే సాత్విక త్యాగ సాత్విక త్యాగ అయ్యాడు గనకనే వాడు కామ్యకర్మలు విడిచిపెట్టాడు కామ్యకర్మలు విడిచిపెట్టినప్పుడు అవి నాకు బంధహేతువులు గనక విడిచిపెడుతున్నాను అని వాటిపై ద్వేషబుద్ధి ఉండదు విడిచిపెట్టాడు అంతే అది తెలుసుకోవాలి అంతేగాని వాడు బయలుదేరిపోయి ఈ కామ్యకర్మలను బంధిస్తే గనుక విడిచిపెట్టండి పనికిమాలని అనడు పనికిమాలను అన్నండి అర్థం కదా అలా ఉండకూడదుట ఎందుకంటే అవి అనేకమంది కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారు కర్మలంపటలు ఉంటారు వాళ్ళకి లోక వ్యవహారానికి అవసరమే నా నువ్వు ద్వేషించకూడదు పరిహరించకూడదు ఎవడో ఒక్కడు మార్గంలోకి రాగలండి సన్యాసం దాకా ఎందుకు సాత్వికత్యాగ మార్గం కూడా ఎవడో ఒక్క ముముక్షువు రాగలడు ఇలాంటి మార్గానికి భగవాన్ చెప్పాడు కదా మనుష్యాన సహస్రేషకస్థిద్యత సిద్ధయే ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు ప్రవచనం విన ఆహా ఓహో నోట్స్ రాసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇది పొందలేరు అది కూడా చెప్పేస్తాం ఉన్నమాటే మరి దేనికి పనికొస్తుందంటే ఇదేదో పుణ్యకర్మ గనుక వచ్చే జన్మల్లో తెస్తుంది అంతే ఇక్కడ కానీ అంత తేలికండి సాత్విక త్యాగ అనే స్థితి కాదు మన అర్జునుడికి చెప్తున్నాడు కానీ ఇంకెవరు అర్హులు దానికి అర్జునుడు ఒక్కడే అర్హుడు కేవలం సర్వకర్మ పరిత్యాగం చేసిన పరమార్థ సన్యాసి గురించి అడుపెడదాం నిష్కామ కర్మయోగంలో ఉన్న సాత్విగత్యాగ స్థితి కూడా సామాన్యం కాదు వాడు అటువంటి స్థితి కోసం ప్రయత్నిస్తున్నాడు గనుక అతను ఉద్దేశి చెప్తున్నాడు నాయన నువ్వు విడిచిపెట్టేటప్పుడు వాటి ఎందు ద్వేషభావం పెట్టుకోకు అదేవిధంగా కుశలమైన వాటి ఎందు మునిగిపోకు అనగా యజ్ఞదాన తపకర్మలు చాలా మంచివండి చాలా గొప్పవి అందుకే చేస్తున్నానంటే మళ్ళీ దాని ఎందు ఒక ప్రత్యేక భావం ఉంది దాని మీద ఫలాకాంక్ష ఉన్నట్లు ఉంది కదా కనుక త్యాగబుద్ధి కలిగిన వాడికి వాటి మీద ఆసక్తే ఉండరాదన్నప్పుడు దాన్ని ఎలా పట్టుకుంటావు నువ్వు ఇక్కడ అది చెప్పారు ఇక్కడ అంటే కామ్యకర్మ అకుశలమని విడిచిపెట్టడం అంటే ఏమిటి అనడానికి భగవత్పాలు వారు అంటూ శరీరారంభ ద్వారే సంసార కారణం కిమనేన ఇత్యేవం ఈ కామ్యకర్మలు చేస్తే మళ్ళీ జన్మలు వస్తాయి శరీరాలు వస్తాయి వాటి వల్ల సంసారం వస్తుంది గనక దీన్ని విడిచిపెట్టాను అనే భావం కూడదు అన్నారు ఇక్కడ అది తెలుసుకోవడం వరకు పనికి వస్తుంది ప్రతిసారిది విడిచిపెట్టాను అనే భావం ఉంటే అది పట్టుకున్నట్టు లెక్కది ఇక్కడ అదేవిధంగా కిమనేని ఇత్యేవం కుశలే శోభనే నిత్యకర్మని శోభనమైనటువంటి నిత్యకర్మలు కుశల కుశలం అంటే క్షేమం మంచి అనగదు అర్థం అవి సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి తన్ నిష్ఠాహేతువైన మోక్షకారణం విధం ఇచ్చేవం ఇది చిత్తశుద్ధినిస్తాయి జ్ఞానాన్ని కలిగిస్తాయి కనుక ఇది చాలా మంచిది అను ఉద్దేశం కూడా పెట్టుకోకూడదు అన్నాడు ఇక్కడ ఇది ఎప్పుడు చెప్తున్నాడు చూడండి స్టెప్ వెళ్ళాలి ఇక్కడ హఠాత్తగా స్థితి రాదు నువ్వు క్రమంగా ఫలత్యాగము ఆసక్తి విడిచిపెట్టగా నీ అంతఃకరణలో ఈ సంస్కారం రావాలి ఇక్కడ ఇంకా వాటి గురించి చర్చ చెయ్యో చేస్తావు అంతే ఇక్కడ కర్తవ్యం అని చేసిన వాడికి ఇది నా కర్తవ్యం చేసిన వాడికి ఇది చాలా మంచిదిట అని దగ్గరికి తీసుకోడు ఇది చాలా చెడ్డదట అని దూరం చేయండి ఈ మనస్థితిని అర్థం చేసుకోవడమే కొంచెం క్లిష్టం కానీ ఆ స్థితికి వస్తే గానీ బ్రహ్మము తెలియదు అందుకే మొట్టమొదటి సాత్వికత్యాగి ముందు ఇటువంటి కామ్యకర్మలు విడిచిపెట్టి యజ్ఞదాన తపస్సులు ఆచరించినా ఇటువంటి మనస్సంస్కారాన్ని పొందాలి అని భగవానుడు చెప్తున్నాడు పైగా ఇది ఎలా తెచ్చుకోగలుగుతున్నాడు ఈ స్థితిని అంటే సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ ఇటువంటి స్థితి పొందడానికి పనికి మూడు లక్షణాలు సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ సత్వ సమావిష్ట అంటే అర్థమేమిటి అంటే యదాసత్వేన ఇక్కడ సత్వం అంటే సత్వగుణం అని కాదు అంతఃకరణమని అర్థం ఇతర అంతఃకరణ ఎలా ఉన్నది సత్వగుణంతో కూడా ఉన్నది సత్వగుణం అనగానే శుద్ధమైన అంతఃకరణం కదా అందువల్ల ఆత్మానాత్మ వివేక జ్ఞానహేతున అది సత్వం అనే మాటకి ఇక్కడ అర్థం చెప్పారు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన గనక దానితో కూడిన సమావిష్ట అంటూ కూడిన అటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో సమావిష్ట సంవ్యాప్త సంయుక్త అంటే వాడు అంతఃకరణమంతా ఇది ఆత్మ ఇది అనాత్మ అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది గనక ఆత్మతత్వమే ప్రధానంగా ఉన్నాడు గనక అటువంటి సత్వ సమావిష్టుడైన వాడు అత ఏవ మేధావి అందుకే వాడిని మేధావి అన్నాడు ఇక్కడ ఆ మేధావి ఆత్మ అంటే ఏంటో స్పష్టంగా తెలిసిండే అతడికి కలిపేసుకోడు అనాత్మాన్ని ఆత్మని కలిపేసుకోడు ఆత్మ యొక్క లక్షణం తెలిసి అతనికి అందుకే వాడు మేధావి ఆత్మజ్ఞాన లక్షణయ ప్రభయా సంయుక్తక మేధావి అటువంటి వాడు చిన్న సంశయ వాడికి సందేహాలు ఉండవు అన్నాడు ఇక్కడ అంటే ఇంత చెప్పారు కానీ ఇది ఆత్మ కాదంటారా అది ఆత్మేనా ఈ డౌట్లు ఉండేవాడికి నిశ్చయమైనటువంటి బుద్ధి ఉంటుంది వాడికి అందుకే చిన్న సంశయ సంశయాలని పోయేట ఆత్మస్వరూప అవస్థానమే పరం నిశ్రయ సాధనం నా అన్యత్కించిత్ ఇచ్చేవ నిశ్చయన చిన్న సంశయ అన్నారు ఇక్కడ ఎందుకు చిన్న సంశయుడు అంటే ఆత్మజ్ఞానమొక్కటే మోక్షహేతువు అది తప్ప మరొకటి కాదు అనే నిశ్చయం వాడుకున్నదండి ఇక్కడ అంటే అది కాదు మరొక మార్గం ఏమైనా ఉందా అనే డౌట్ లేదు ఇటు రావడం లేదు అటువంటి స్థితులు ఉంటాడు కానీ చిన్న సంశయ అనే దానికి వారు ఇంత అందమైన నిర్వచనిచ్చారు ఆత్మస్వరూప అవస్థారమేవ పరం నిశ్రేయ సాధనం ఆత్మస్వరూపముగా మిగిలియుండడమే పరమమైన మోక్ష సాధనము నా అన్యత్కించిత్ మరొకటి ఏదీ లేదు ఇత్యవ నిశ్చయన చిన్న సంశయ ఈ నిశ్చయం చేత చిన్న సంశయడు అయ్యాడు యహ కర్మయోగానుష్ఠాన క్రమేణ సంస్కృతాత్మా సన్ జన్మాది విక్రియారహిత నిష్క్రియం నైష్కర్మ్య లక్షణం జ్ఞాననిష్టాం అశ్నుతే అని ఇక్కడ చెప్తున్నారు అంటే కర్మయోగా అనుష్ఠించడం చేత అతడు సంస్కరింపబడి జననాది వికారముల్లేనటువంటి స్థితికి వెళతాడు ఒక నిష్క్రియ స్థితి అదే నైష్కర్మ్య సిద్ధి అనే విషయం ఆ నిష్కర్మస్థితికి వెళ్ళిన వాడికి ఇది కుశలము అకుశలం భావం ఉండకూడదు కదా ఇది దీని యొక్క భావం దీని బట్టి ఇతర కర్మలను ద్వేషించకుండా తాను పాటిస్తున్నటువంటి యజ్ఞ దాన తపకర్మలు నియతమైతే ఉన్న వాటి మీద మక్కుము కలిగి ఉండకుండా ఎవడైతే శుద్ధ సత్వగుణంతో కొడుకుని సంసహ్యరహితంగా బుద్ధిమంతుడు అయి ఉంటాడో వాడే గొప్ప త్యాగి వాడే మోక్షమును అర్హుడు ఇది నా నిశ్చయము అని మొదటి దానికి దాని సంధానం కాబట్టి ఆదర్శ మార్గం ఇప్పుడు ఏ మార్గం అండి సాత్విక త్యాగ మార్గం సాత్విక త్యాగ మార్గాల్లో ఉండవలసింది ఇతర కర్మల్ని ద్వేషించరాదు తన కర్మలపై మక్కువ ఉండరాదు కర్తవ్యమును చేయవలసిందే ఇది భగవాను చెప్తున్నది అదేవిధంగా నీకు విధ్యుక్తమైన దీనిలో మరొక అర్థం అండి మరొక కోణం నీకు ఏది విధ్యుక్తం ఉందో అది నీకు నచ్చకపోవచ్చు కానీ చేసి తీరవలసినదే అకుశులం అంటే నచ్చకపోవచ్చయ్యా అది నీకు అందంగా మంగళకరంగా శోభనంగా కనక కనబడకపోవచ్చు కానీ విద్యుక్తం కనుక చేయవలసినది అదేవిధంగా ఇంకేదో కర్మ నీది కాని కర్మ కుశలంగా కనబడవచ్చు కానీ దానివైపు నువ్వు వెళ్ళరాదు ఇది కూడా అర్థం ఇది శ్రేయాన్స్వధర్మో విగుణాలగే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే యుద్ధము నావాళ్ళందరినీ కొట్టడం ఇవన్నీ కూడా నీకు కుశలము కాదు అనిపిస్తున్నది కానీ నియతం కదా నీకు విధ్యుక్తం కదా కనుక దాన్ని ద్వేషించరాదు అది చేయవలసినది కానీ ఇది విడిచిపెట్టి నేను ఇప్పుడు భైక్ష్యం చేస్తాను సన్యాసం పుచ్చుకున్నా పు అది వినడానికి అనడానికి అనుకోవడానికి కుశలంలా కనబడుతుంది కానీ అది మంచిది కాదు సుమా దానిలో మునగరాదు అటువైపు నువ్వు చూపించరాదని రెండవ కాణం రెండూ తెలుసుకోవాల్సింది ఇక్కడ మొదటిది ఏం చెప్పుకున్నావు యజ్ఞదాన తపక్కకర్మలు కాక ఇతర కామ్యాది కర్మల పట్ల ద్వేషము రాకూడదు అలా యజ్ఞదాన తపక్కకర్మలు నియతమైనవి చేసేటప్పుడు వాటిపై ఆసక్తి అవి గొప్పవనే భావంతో వాటికి అంటుకుపోవడం కూడా చెయ్యాలని చెయ్యడమే తప్ప అంటుకుపోయేవా మళ్ళీ సంగం ఏర్పడిపోతుంది మళ్ళీ ఫలాకాంక్షిస్తుంది అప్పుడు త్యాగం ఎలా అవుతుంది పూర్ణ త్యాగం కాదు ఇక్కడ అని మీకు ఏం తెలిసండి నేను ఎన్ని త్యాగం చేసానో కొంతమంది చెప్తూ ఉంటారు బట్ త్యాగమూర్తి ఇంకా ఇలాంటి బిరుదులు కొన్ని సంస్థలైతే ఏడాదికో త్యాగమూర్తికి బిరుదు కూడా ఇవ్వచ్చు ఆ బిరుదు తెచ్చుకోవడం కోసం కొంతమంది మహా త్యాగాలు చేయచ్చు అంటే వాడు ఏం త్యాగం చేసేవాడు దీన్ని బట్టి తెలుస్తున్నది కనుక భ్రమపడరాదండి ఎప్పుడూ కూడా మనం గొప్ప సాధకులు అనే భ్రమను తీసేస్తున్నాడు ఇక్కడ అందుకే దానిలో ప్రతి కోణం చూపిస్తూ వెళ్ళడం ఎందుకంటే అంత సునిశ్చితం ఈ రెండు విధాల అర్థాలు కూడా అకుశల కుశల అనేదాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎవరైతే దేహం ధరించి ఉంటారో వారు కర్మల్ని సంపూర్ణంగా విడిచిపెట్టడం అనేది సాధ్యము కాదు సుమా అది చెప్తున్నాడు అని కర్మలు విడిచిపెట్టేయాలి సన్యసించాలి అని పిచ్చుకబుర్లాడుకు ఎందుకంటే దేహం ధరించిన వారు ఎవరూ కూడా కర్మల్ని సంపూర్ణముగా విడిచిపెట్టలేరు కర్మలు విడిచిపెట్టడం అంటే మహా అయితే ఏం చేస్తాడంటే శాస్త్రం చెప్పిన కర్మలు విడిచిపెడతాడు ఇంకేం విడిచిపెడతాడు చెప్పిక్కడ అందుకే నువ్వు సంధ్యానం చేయక్కర్లేదు దేవతా పూజలు చేయక్కర్లేదంటే ఖాళీ సమయం ఏం చేస్తాడు మరికొన్ని సీరియల్స్ చూడవచ్చు మరికొన్ని ఆటలు అంతే కదా ఇక్కడ కనుక ఏ అది విడిచిపెట్టే మరొకటి పట్టుకున్నా అని అర్థం తెలుసుకోండి ఇక్కడ అందుకే విడిచిపెట్టన మాట వినడానికి బాగుంటుంది చాలామందికి ఇవన్నీ విడిచిపెట్టి నలభై రోజులు దీక్ష అయ్యక వాళ్ళ విడిచిపెట్టినప్పుడు పొందే ఆనందం ఉంటుందండి ఎంతో గొప్పగా ఉంటుందో వాడిని కర్మఫల త్యాగంటారా చెప్పండి ఇక్కడ కనుక మరొకటి పట్టుకుని వేలాడుతున్నాడు ఇక్కడ అందుకే కర్మలు విడిచిపెట్టడం అనేది అసాధ్యమైన మాట ఎవరికి దేహం ఉన్న ఎవరికైనా నాకు ఈ దేహభృతాశ్యం శక్తుం కర్మాణ్యశేషత అశేషత అనే మాటకి ఇక్కడ సంపూర్ణముగా అనర్థం పూర్తిగా కర్మలు విడిచిపెట్టడం దేహం ధరించిన వారికి సాధ్యం కాదు దేహం ధరించిన వారు ఎవరండి మనుషులేగా ఆ మాట ఎందుకు చెప్పాలి మనుషులు కనీయచ్చా అంటే దేహం ధరించని వారు ఉంటారే వారు మాత్రమే కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టగలరు దేహం ధరించని వారు అంటే దేహాభిమానం లేనటువంటి వారున్నారు వాళ్ళు సన్యాసులు మొదలైన వాళ్ళు ఆత్మనిష్టలు వాళ్ళు మొత్తం కర్మను విడిచిపెట్టవచ్చు పరమార్థ సన్యాసం అనే మాట తెలుసుకోవాలి ఇక్కడ ముఖ్య సన్యాసం కర్మఫల త్యాగం చేసిన వాళ్ళు గౌణ సన్యాసులు అంటే కర్మయోగి కూడా ఒక విధంగా సన్యాసే కర్మయోగికే సన్యాసం త్యాగం చెప్పారు కదా వాళ్ళు గౌణ సన్యాసం అనాలి కానీ పరమార్థత సర్వకర్మలు పరిత్యజించి బ్రహ్మనిష్ఠులైపోయినటువంటి సిద్ధ పురుషులు ఎవరై ఉంటారు జీవన్ముక్తులు ఎవరై ఉంటారో వారు కర్మలు పూర్తిగా విడిచిపెట్టారు ఎందుకంటే వాళ్ళు దేహం ధరించిన వారు కారయ్యా అన్నారు అంటే దేహము నేననే భావం ధరించలేదు వారు ఇక్కడ అది దేహభృత అనే మాట చక్కగా తెలుసుకోవాలి భగవాన్ ఈ మాటను ఎక్కడెక్కడ వాడతాడో జాగ్రత్తగా చూడండి క్లేశవదికి తరచేశాం అవ్యక్తాసక్త చేస్తాం గతి దుఃఖం దేహవద్భిర్వాప్యత అక్కడ వాడాడు అదే అర్థం ఇక్కడ తీసుకోవాలి దేహం ఉన్నవారు అవ్యక్తాన్ని ఉపాసించలేరయ్యా అంటే దేహం లేనివారు అవ్యక్తాన్ని ఉపాసిస్తారా కాదయ్యా దేహం అనుకున్నవారు అవ్యక్తాన్ని ఉపాసి ఎందుకంటే వీడికి ఏదైనా నామము రూపమే కావాలి నామరూపం లేని వస్తువును పట్టుకోలేడు ఏది చూపించాడు దీని పేరేంటని అడుగుతాడు డాక్టర్ అలాగే అలవాటు అయిపోయింది అలాగే ఏ విషయం వర్ణించండి దానికి ఒక ఫార్ము లేకపోతే ఇవి పట్టుకోలేడు రూపం లేకపోతే అందుకే నాయన అది అవ్యక్తమైనటువంటి నామరూపాలు లేనిది అవిడు పట్టుకోలేడు దేహం ఉన్నవారు దేహానికి నామరూపాలు ఉన్నాయిగా దానితో తాదపునం చెందాడు కదా అందుకే నా దివ్య నామ దివ్య రూపాలు పట్టుకోవాలని అక్కడ ఉద్దేశం చెప్పాడు ఇప్పుడు ఆ దేహవద్భ్యని ఏ భావంతో చెప్పాడో ఇక్కడ దేహభృత అదే భావంతో చెప్తాడు అందుకే పదిహేడు అధ్యాయులు జాగ్రత్త కొత్తగా వింటేనే పద్దెనిమిది అధ్యాయంలో భాష అర్థమవుతుందండి ముందు ఇక్కడ దేహభృత ఎందుకన్నాడో తెలియాలి ఇక్కడ అందుకే దేహభృత అనే మాటకు భగవత్పాల్ వారు చాలా చక్కగా చెప్తున్నారు దేహం బిభర్తి ఇది దేహభృత్ దేహభృత్ అంటే దేహము భరించువాడు అని అర్థం అంటే దేహము దాల్చువాడు అందరూ దేహ దాల్ దేహం ధరించిన వారే కదా మేయిని తాల్పులు అంటారు తెలుగులో రెండో ఒకేలా వినబడతాయి మనకు సంస్కృతం తెలుగు కూడా రెండుకి అర్థం తెలియదు తనువు తాల్ తాల్చిన కూడాను ఇక్కడ దేహాత్మాభిమానవాన్ అన్నారు ఇక్కడ దేహాత్మాభిమానవాన్ దేహాత్మాభిమానం కలిగిన ఎవరికైనా కర్మలు విడిచిపెట్టడం అసాధ్యము ఇది బాగా తెలుసుకోండి ప్రవచనం మిట్టినంత సేపు నీ దేహం కాదు నీ కాదు అలా భావిస్తూ అలా నిద్రలో గెలిపోవచ్చు ఇక్కడ దేహాత్మాభిమానం విడిచిపెట్టినటువంటి వారికి మాత్రమే సాధ్యం విడిచిపెట్టని వారికి సాధ్యం కాదు అందుకే అదేహభృత దేహాత్మభావ రహితైన అశేషకర్మ సన్యాస శక్తే కర్తు దేహాభిమానం లేనటువంటి వారికి మాత్రమే సంపూర్ణముగా కర్మలు విడిచిపెట్టడానికి సమర్థత ఉంటుంది సమర్థత ఉంటుంది అన్నాడు ఇక్కడ అదే మనకి ఆత్మజ్ఞానంకి చెప్పేటప్పుడు నిత్యానిత్య వస్తువు పేరుతో చెప్తూ క్రమంగా స్థితిని పొందడం గురించి వివరించారు కదా అటువంటి వాడు అంటే ఈ సాధనలన్నీ చేయగా ఏది నిష్కామ కర్మయోగము మొదలైనవి అవలంబించగా జ్ఞాననిష్ట ఏర్పడితే అప్పుడు దేహభిమానం పోతుంది అంతేగాని దేహభిమానం పోవా ఇవేవి లేకుండా దేహాభిమానం పోదండి అందుకే నిష్కామ కర్మయోగం అవలంబించిన వాడికే తప్పకుండా ఆ స్థితి వస్తుంది అటువంటి వాడికి సాధనల బలం వల్ల ఆ స్థితికి వచ్చిన వాడికి దేహమానం పోయింది కనుక వాడు కర్మలు విడిచిపెడతాడు కానీ ఆ స్థితికి వెళ్ళే వరకు మాత్రము ప్రతివాడు కర్మను చెయ్యవలసినదే నువ్వు ముముక్ష సరే నీకు త్యాగబుద్ధి అన్నా సరే నీకు దేహబుద్ధి పోలేదు కనుక చెయ్యాలయ్యా అన్నాడు ఇక్కడ అంటే ఒడ్డుకు చేరే వరకు పడవ ఉండవలసినదే ఇది తెలుసుకోవాలి పడవలో వెళ్తున్నాం నీ డైరెక్షన్ ఒడ్డువైపు పెట్టుకో అంతేగా నదీ విహారమే పెట్టుకున్నాం అనుకో అలిసి మళ్ళీ నీ స్థితి వేరు ఒడ్డు లక్ష్యంగా పెట్టుకున్నామనుకో అటువైపు వెళుతూ ఉంటావు అందుకని ఒడ్డును చేరే పడవ ఉండదు అని తెలిసి ఇప్పుడే విడిచి పెట్టేసేవనుకో ఏమవుతావు మునిగిపోతావు జాగ్రత్త ఇక్కడ ఒడ్డును చేరే వాడికి పడవండదు కనుకనే జ్ఞాన నిష్ఠుడైన సిద్ధ పురుషుడికి దేహాభిమానం ఉండదు కానీ ఆ స్థితికి వెళ్ళే వరకు ప్రతివాడికి దేహాభిమానం ఉంటుంది కనుక దేహాభిమానం ఉన్న ప్రతివారు కర్మను చేయవలసినదే అందుకని సగం సగం వేదాంతం విన్నవాళ్ళు నిత్యనైమిత్తికా కర్మలు కూడా మానేసి అవి చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు అంతేకాదు ద్వేష్ఠ్యకుశలం కర్మ అని చెప్పినట్లుగా ఎవరో కామ్య కర్మలు చేసుకుంటుంటారు యజ్ఞమో యాగమో ఏదో కోరిక కోసం అవన్నీ బంధిస్తాయండి కర్మబంధాలు కలిగిస్తాయని ద్వేషిస్తూ ఉంటారు అలాంటివి కూడదని హెచ్చరిస్తున్నాడు అండి భగవాన్ ఇక్కడ నువ్వేమో త్యాగబుద్ధులు వెళ్ళు అందరూ ఎలా ఉంటారు వాడికొకటే బోధించు సత్ సత్కర్మని చేయి ధర్మబద్ధంగా చేయని చెప్పు కానీ ఆసక్తిని విడిచిపెట్టు ఫలాన్ని విడిచిపెట్టు అని మాత్రం చెప్పకు వాడి కర్మని విడిచిపెట్టేసి భ్రష్టుడైపోతారు ఇక్కడ తెలుసు ఇక్కడ అది భగవానుడు చెప్తున్న గొప్ప మాట ఆసక్తిని ఫలాన్ని విడిచిపెట్టేవనుకో ఆ స్థితి సామాన్యం కాదయ్యా ఎంతమంది అలా విడిచిపెట్టగలరు చెప్పండి ఇన్ని కబుర్లు మనం ఆడినప్పటికీ కూడా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే సన్యాసి దుర్లభం అంటాం అలాంటి త్యాగి కూడా దుర్లభం అనుకుక్కడ అది కూడా అంత తేలిక కాదు అందుకే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఇటువంటి వాడిని ద్వేషించరాదు ఇవి గొప్పవన్నీ ఎత్తిగెత్తుకోరాదు తటస్థంగా ఉంటూనే తాను పరమాత్మ జ్ఞానం వైపు అభిముఖంగా ఉంటూ చెయ్యాలని భగవానుడు బోధిస్తూ దేహదారులు ఏ ఒక్కరైనా సరే కర్మని పూర్తిగా పరిత్యజించలేరు గనక వారికి కర్మఫల త్యాగైన చోదిత కర్మానుష్ఠానే ఏవ అధికార చోదిత కర్మానుష్ఠానే అంటే శాస్త్రము ఏది చోదింపజేసిందో అంటే చెయ్యాలని నిర్దేశించిందో ఆ కర్మ అనుష్ఠానం మాత్రమే అధికారం ఉంది కానీ విడిచిపెట్టడంపై అధికారం లేదు సుమా అందుకే అబాధితాత్మ కర్తృత్వాభిమానతయా అహంకర్త ఇది నిశ్చిత బుద్ధి అని మాటలు చెప్పారు ఇక్కడ అంటే ఎస్తు కర్మఫలత్యాగి తరువాత వాక్యం ఎవడు కర్మఫల త్యాగియో అంటే నేను చేస్తున్నానన్న కర్తృత్వ భోక్తృత్వాది అభిమానులు విడిచిపెడతాడో వాణ్ణి త్యాగి అంటే ఇంతవరకు రాజసత్యాగి తామసత్యాగి సాత్విక త్యాగి అని చెప్పి పదవ శ్లోకంలో పదకొండవ శ్లోకంలో మీరు పరిశీలించండి త్యాగి త్యాగి అన్నాడు ఇక్కడ ఈ త్యాగి రాజసత్యాగ తామసత్యాగ అని ఆవిడ ప్రశ్న వేస్తారంటే సరిగ్గా వినని వాడు త్యాగి అంటే సాత్విక త్యాగే అంతే కదండి ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది అంతే ఈ మాట్లాడేటప్పుడు మనం మంచి గుణవంతమైన వస్తువుతేవయ్యాంట లోకంలో గుణవంతమైన ఉంటే దుర్గుణవంతమా సుగుణవంతమా అని అడుగుతామండి ఎక్కడైనా సుగుణవంతమైన అర్థం అదేవిధంగా త్యాగి అని ఇక్కడ మెచ్చుకుంటూ చెప్తున్నాడు గనక సాత్విక త్యాగమే కనుక సాత్విక త్యాగం బ్రహ్మజ్ఞానం పొందడానికి కావలసిన చిత్తశుద్ధినిస్తుంది బ్రహ్మజ్ఞానం ఈశ్వరానుగ్రహం వల్ల కలిగిస్తుంది తద్వారా మోక్షం ఇస్తుంది ఇది భగవానుడు ఢంకా భజాయించే పద్దెనిమిది అధ్యాయంలో ఇది నా నిశ్చయమని చెప్తున్నాడు అటువంటి త్యాగి ఎవడున్నాడో వ్యస్తుకర్మ ఫల త్యాగి స త్యాగి ఇది అభిధీయతే ఈ త్యాగి గురించే చెప్పడానికి వచ్చింది అయ్యా గీత అన్నారు రామకృష్ణ బ్రహ్మస ఎందుకంటే బెంగాలీలో త్యాగి మట తాగి అని వాడతారు వాళ్ళు తాగి అని తెలగవే అన్నాడు అదే గీత అన్నాడు తాగి తాగి తా గీతా గీత అయిందిగా అదే అన్నాడు ఇక్కడ బెంగాలీ భాషలోనే మాట్లాడారు ఆయన కనుక ఈ త్యాగి పరమాదర్శ పురుషుడిగా చూపిస్తున్నారు అందుకే జ్ఞాననిష్ఠుడే అన్నీ విడిచిపెట్టినకు అబధూతను పరమార్థ సన్యాసను నమస్కారం చేసుకోండి కానీ పరమార్థ సన్యాసం రావడానికి ఇదే మార్గం ఈ మార్గంలోను ఉండు చాలు అదే నేను నా స్థితికి తీసుకెళ్తుంది కానీ ఇది ఎప్పుడు విడిచిపెడతానా ఇది ఎప్పుడు విడిచిపెడతానా అని చెయ్యకు చెయ్యాలని చెయ్యింది ఇక్కడ నువ్వు లిఫ్ట్ ఎక్కో ఐదో నంబరు నొక్కో ప్రశాంతంగా కూర్చోవు అంతే కానీ ఐదో నంబర్ ఎప్పుడు వెళ్తాను దానిలో డ్యాన్స్ చేసేవనుకో లేనిపోయిన ఆయాస అది అలాగూ నేను తీసుకెళ్తుంది అక్కడ తెలుసుకో అందుకే ఇటువంటి సాత్వికత్యాగనిష్ట కలిగితే అది సహజంగా నీకు చిత్తశుద్ధిని చిత్తశుద్ధి ఎప్పుడు లభించిందో శుభ్రంగా అందులోనూ ఆత్మను చూడగలవు అందుకే ప్రతి మానవ జాతికి మానవ జాతికి భగవద్గీత చెప్తున్న గొప్ప మాట ఏంటంటే మోక్షం కావాలంటే ఈ విధంగా ఉండు నీకు మోక్షం గురించి ఏమీ తెలియదా కేవలం సత్కర్మలు భగవత్ స్మరణతో చేస్తూ ఉండు అంతే ఈ రెండీ తెలుసుకుంటే చాలు నీకేమీ లేదు ఏవి శాస్త్రం నిషేధించిందా కర్మల జోలికి వెళ్లకు తామసాన్ని విడిచిపెట్టు రాజసం నుంచి సాత్వికంలోకి వెళ్ళు ఇదే మొత్తం గీత యొక్క సారం ప్రపంచానికి బోధిస్తున్నది ఈ సారం గ్రహించిన వాడు ఏ మతంలో ఉన్నా తరించిపోతాడు దీని మతంతో సంబంధమే ఉందండి ఇక్కడ కానీ మతం మారవలసిన అవసరం లేకుండా బాగుపడే మార్గాన్ని చూపించిన గొప్ప హిందూ మతం దానికి సంబంధించిన గ్రంథం భగవద్గీత గనకనే అనేక మత వైషమ్యాలు వ్యక్తి స్వార్థాలు తామస రాజస బుద్ధులు ఆక్రమించుకుని ప్రపంచం అల్లకల్లోలమవుతున్న పరిస్థితుల్లో మానవ జాతి అధ్యయనం చేయవలసిన ఒకే ఒక గ్రంథం భగవద్గీత గనక పాఠ్యాంశాల్లో ఇది ఉంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలు మనం మెచ్చుకోవాలండి ఇక్కడ తీసుకోవాలి భారతదేశ ప్రభుత్వం ఇంక ఉంచాలా లేదా అని ఆలోచిస్తోంది అనేక ఇతర దేశాల్లో అప్పటి విద్యాభ్యాసంలో పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చారని సగర్వంగా చెప్పుకోవాలి ఇక్కడ ఎటువంటి గొప్ప విషయాన్ని చెప్తోంది ఇక్కడ ఇంకొకటి ఆదర్శాన్ని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా మనం చెయ్యలేం కదా అనే భావం పెట్టుకుని దాని మీద అలక్ష్య బుద్ధి కూడదు చులకన బుద్ధి కూడదండి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఇంత గొప్ప స్థితి ఒకటి ఉందని కానీ ఆ స్థితి కింద స్థితి కూడా చెప్తున్నాడు కానీ ఆ స్థితిని ఇలా సవరించకొ ఆ పరిస్థితికి వెళ్ళగలవు ఆ పరిస్థితికి మనం వెళ్ళలేదు కనుక దాని గురించి వర్ణించినంత మనం విసుక్కోకూడదండి ఇక్కడ చాలామందిలో అటు అలా వినడం కనబడుతూ ఉంటుంది ఇక్కడ మేమేదో జపం చేసుకుంటున్నాం చాలు ఇవన్నీ ఎందుకండి అని ఇక్కడ దానివల్ల ఎన్ని వస్తాయండి ఇలా ఈ సంస్కారములు లేనటువంటి అనుష్ఠానాల వల్ల ఆ వ్యర్థములని భగవాను చెప్తున్నాడు కదా అవన్నీ అసత్కర్మలు అవి అశ్రద్ధతో చేస్తున్నావు అవి నీకు ఫలితాలు ఇక్కడ ఇవ్వు అక్కడ ఇవ్వని చెప్తున్నాడు అటువంటిప్పుడు అవి చేసి ఏవో చేసి అని మురిసిపోవడం ఎందుకు కానీ త్యాగము లేనప్పుడు ఆ కర్మ సంపూర్ణంగా నీకు చిత్తశుద్ధినివ్వదు కైవల్యాన్నివ్వదు పై ఈ జన్మలోనే నీకు మోక్షం పొందడానికి చక్కని మార్గం కనబడుతూ ఉంటే పోలే నష్ట జన్మ బెటర్ లెక్క అంటావా జన్మ అంటే ఏ నష్ట జన్మ ఇలా తోసిన వాడికి ఇంకెన్ని జన్మలు పడతాయో అందు సులభమైన మార్గం అయినా ఇది ఇక్కడ చక్కగా త్యాగబుద్ధితో చెయ్యి ఫలత్యాగం చేయి ఎందుకంటే ఫలం కావాలి నువ్వు తెగ పాకులాడినా నీకు ఏది రావాలో అదే వస్తుంది ఇచ్చేవాడిని నేనే అందుకే నన్నే దృష్టిలో పెట్టుకుని త్యాగబుద్ధితో చేసేవనుకో తప్పకుండా అది చిత్త సంస్కారాన్ని బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తుంది కదా అందుకే భగవానుడు చాలా సులభమైన మార్గమే చెప్పాడు ఇందులో కష్టమేముంది ఇక్కడ ఏం మానేయమన్నాడు చెయ్యి అన్నాడు మంచిది చేయి నీకు విధించింది చేయి అది అర్పణ బుద్ధితో చేయి అహంకారం విడిచిపెట్టి చేయి అంతే కదా ఇందులో ఏమైనా కష్టముందా అంతేగాని రోజుకి ఇరవై గంటలు జపము చేయమని చెప్పాడా అదైతే కష్టం లేదా రోజుకు ఒక్క పూట మాత్రమే తినుము అది కూడా ఒక్క పండు మాత్రమే తినము అని చెప్పాడా అదైతే కష్టం ఇలాంటి కష్టమేమీ చెప్పలేదుగా భగవానుడు అహంకారం విడిచిపెట్టు త్యాగం చేయన్నాడు అంతే ఇందులో ఏమైనా కష్టం ఉందండి అందుకే సులభం నాయన కొద్దిపాటి పాటించినా తరించిపోతావు స్వల్పమప్యస్య ధర్మశత్రాయితే మహతో భయాత్మ మొదటి చెప్పిన మాట మరుగురాదు అవి గుర్తెచ్చుకోవడానికి అధ్యాయం ఇక్కడ చాలా సులభం వెల సులభము పల పలిమధికము అందుకే పరమ ఆయాసపడి ఏదో తరించాలనుకుంటావు కానీ నిజంగా తరించాలంటే అంత ఆయాసం అక్కలేదు సులభం అండి ఇక్కడ అందుకే కొంతమంది ఇన్ని మంత్రాలు ఇన్ని అనుష్ఠానాలు ఇన్ని చేస్తూ ఉంటారు పైగా చేస్తూ ఉంటే నాకు ఇది కనబడింది అది కనబడింది అంటూ ఇక్కడ అంటే మత్తులోకి వెళ్ళేటప్పుడు నిద్రడు స్వప్నాదుల వలె అది చేస్తూ చేస్తూ వెళ్ళిన మత్తులు అవి ఇవి కనబడుతుంటాయి అవి దర్శనాలను భ్రమిస్తూ ఉంటారు అసలు కనబడే వస్తువు కాదు అది అని చెప్తున్నాడు ఇక్కడ అనుభవిక వైద్యం వస్తువు అది ఇక్కడ దాని గురించి వివరిస్తున్నాడు అలాగనే భగవత్ సాక్షాత్కారాలు ఉండవని కాదు సాక్షాత్కరించుకోదు తపస్సు అదే సాక్షాత్కారం అయితే ఎలా ఉంటుందండి ఒక ఆయన జగన్నాథస్వామిని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్ట అందరూ వెళ్తుంటారు పూరి జగన్నాథం అందరూ ఒకలాంటి భక్తులు గారు జగన్నాథ స్వామిని చూడని వెళ్తున్నాడు ఎన్నాళ్ళు తప్పించిపోయాడు ఆఖరికి ఏర్పాటు చేసుకున్నాడు పూరికి దగ్గర వెళ్తుంటే కొంతమంది వస్తున్నట్ట మీరు ఎక్కడి నుంచి వస్తున్నాను పూరి నుంచి వస్తున్నానండి అన్నారు జగన్నాథ్ స్వామి దగ్గరికి వెళ్ళారు అవునండి అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారా అన్నట్టండి ఎవరికి అర్థం కాదు అలాంటి ఒక వ్యక్తిత్వం కూడా కూడా మనకు తెలియదండి ఇక్కడ అంటే ఒక క్షేత్రం అందులో ఒక విగ్రహం ఎంత అందంగా ఉంది చూసారా చూసినప్పుడు ఏదో అయిపోయిందండి ఒళ్ళంతా ఇలాంటి వాళ్ళు గారు వాళ్ళు మొత్తం అయితే చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారా ఆయన చూసి అలా రాగలిగారు వెనక్కి అంటే అసలు జగన్నాథుని వెళ్లకుండా చూసిన వాడేవాడు ఈయనే జగన్నాథుడు అంటే ఏంటో తెలుసు ఆయనకి ఆయన జగన్నాథుడు అంతే కొన్ని విగ్రహం కాదు ఆయన సర్వవ్యాపుడైన పరమాత్మ ఎక్కడికి చేరి తిరిగి వెనక్కి రారో ఆ పరిపూర్ణం అటువంటి పరిపూర్ణమైన బ్రహ్మమును దర్శించాక అపరిపూర్ణమైన సంసారం ఇప్పుడు ఎలా రాగలుగుతున్నారనే మనస్తత్వం ఆయనకి అంటే అసలు దర్శనం ఆయన చేశాడు ఆ భావంతోనే జగన్నాథ్ వెళ్ళి తన్మయుడైపోతే జగన్నాథ్ నన్ను లోపల ఐక్యం చేసుకున్నట్టండి ఇది కథ చెప్తారు ఇక్కడ అటువంటిది ఆ స్థితి ఇక్కడ సంపూర్ణమైన తత్వజ్ఞానం కలిగిన వాడి యొక్క స్థితి అలా ఉంటుంది ఇక్కడ అంతేగాని ఇది కనబడింది అది కనబడింది భ్రాంతులతో ఒక డైరీలో మెయింటైన్ చేస్తే లక్ష రెండు లక్షలు అని రాసుకోవడం కాదండి అలాగే నిరుత్సాహపరిచేమని కాదు ఇక్కడ ఈ స్థితి నుండి ఇంకా వెదగాలి అదే సాధనని ఈ విధంగా తీసుకోవాలండి యజ్ఞదాన తపస్సులో ఒక భాగం గనక అది సాత్వికంగా చేయండి సాత్విక త్యాగులం కాగలగాలి అని చెప్తున్నారు అటువంటి వాడు ఆ కుశలాన్ని ద్వేషించడు కుశలాన్ని అంటుకోడు ఎప్పుడు సత్వసమావిష్టుడై ఉంటాడు మేధాలు ఉంటాడు వాడికి సందేహం అనేది లేదు ఏమీ కూడా చిన్న సంశయడై ఉంటాడు అందుకే నాయన విను దేహమున్న ఏ ఒక్కరూ కూడా కర్మల్ని విడిచిపెట్టలేరు అందుకే కర్మ ఫలమే విడిచిపెట్టాలి తప్ప కర్మలను విడిచిపెట్టమని చెప్పట్లేదు ఎస్తు కర్మ ఫల త్యాగి స త్యాగితే అభిధియ్యతే కర్మను విడిచిపెట్టడం త్యాగం కాదు కర్మ ఫలాన్ని విడిచిపెట్టడమే త్యాగము సుమా అని చెప్తూ ఎందుకంటే కర్మలకి ఫలాలు నువ్వు విడిచిపెట్టమని నేను చెప్తుంటే నా మీద కోపం వస్తుంది కానీ దానివల్ల వచ్చే ఫలాలు ఏం గొప్పవేం కావు మూడే రకాల ఫలాలు తెలుసుకోవు కర్మ వల్ల వచ్చే ఫలాలు మూడు కర్మలు మళ్ళీ రెండు ఉన్నాయి పాపం ఒకటి పుణ్యం ఒకటి అదే తీసుకుందాం పోనీ పాపకర్మకు ఫలం చెప్పకపోతే అలాగా ఎందుకంటే ఈ విడిచిపెట్టేసి అది పట్టుకుంటే కష్టం ఇక్కడ అందుకే దాని ఫలము చెప్తున్నాడు ఇక్కడ అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగి ప్రేత్య ను సన్యాసినా క్వచిత్ అనిష్టమిష్టం మిశ్రంచ మూడు రకాలే ఫలాలు ఉంటాయండి చేసిన ప్రతి సత్కర్మ కావచ్చు అసత్కర్మ కావచ్చు అంటే పాపకర్మ కావచ్చు పుణ్యకర్మ కావచ్చు అధర్మం కావచ్చు ధర్మం కావచ్చు మొదటిది అనిష్టం అనిష్టం అనేది అధర్మ ఫలం అధర్మ కర్మకి ఫలం అనిష్టం ఇష్టం ఇది ధర్మకర్మకి ఫలం మిశ్రం ధర్మాధర్మ కర్మకు ఫలం అన్నాడు ఇక్కడ అంటే మానవులైన వాళ్ళు పుణ్యపాపకర్మలు రెండూ చేస్తారు మనకు పుణ్యం ఇష్టమే కానీ పై శాస్త్రం చెప్పింది కానీ గౌరవం కానీ పుణ్యమే చేస్తున్నామా శాస్త్రం ధర్మం అంటే గొప్పదని చెప్పింది కనుక మనకు చాలా గౌరవం దాని మీద కానీ ధర్మమే ఆచరిస్తున్నామా అధర్మం కూడా చేస్తున్నావు అహంకారం చేత రాగద్వేషాల చేత రకరకాల కారణాలతో అధర్మం చేయడమే కాకుండా ధర్మమును సమర్థించుకుంటున్నావు నువ్వు సమర్థించుకుంటున్నంత మాత్రాన అధర్మం ధర్ అధర్మం కాకుండా పోతుందా ధర్మమైపోతుందా తెలుసుకో ఇక్కడ కనుక తెలుసో తెలుసుకో తెలిసి తెలుసో అధర్మమూ చేస్తాం ధర్మము చేస్తాం రెండిటి వల్ల వచ్చే ఫలితం మిశ్రఫలం కేవలం ధర్మానికి వచ్చే ఫలం ఇష్టం కేవలం అధర్మానికి వచ్చే ఫలం అనిష్టం అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం కర్మఫలం మూడు విధాలుగా ఉంటుంది అనిష్టం అంటే ఏమిటి చెప్పండి ఇష్టం లేదని అర్థం కాదు అనిష్ట ఫలం ఎలా ఉంటుందో తెలియాలి కదా పాప ఫలం ఎలా ఉంటుంది ఎందుకంటే పాపం చాలా ఆసక్తితో చేస్తారు ఇష్టంగా చేసేది పాపం అండి నిజంగా చెప్పాలంటే ధర్మం ఇష్టం లేకపోయినా చేయాలి కనుక చేస్తారు చాలామంది అంతే ఇక్కడ ఎందుకంటే నాయన కాస్త పూజ చేసుకోరా జపం చేసుకోరా సంజావనం చేసుకోండి ఎంత చిరాకు చూడండి ఇక్కడ ఇష్టంగా చేసేమా కనుక అక్కడ ఇష్టం అనేటువంటిది నీ ఇష్ట ఇష్టాలు కాదు ఇక్కడ దాని ఫలితం వచ్చే ఇప్పుడు సుఖం అంటే చాలా ఇష్టం దుఃఖం అంటే ఎవరికి ఇష్టం అండి అందుకే అనిష్టం అంటే ఏమిటి అర్థం దుఃఖం అనిష్టం అంటే దుఃఖం తేలిపోయింది పెద్ద నిర్వచనాలు శాస్త్రం దాకా ఇష్టం లేని దుఃఖం ఎవరికే మాటలే చెప్పుకుందాం ఇష్టం ఎందుకంటే సుఖం అయితే సుఖం ఇష్టమైంది కనుక దేనివల్ల వస్తుంది ధర్మం వల్ల వస్తుంది దుఃఖం దేనివల్ల వస్తుంది పాపం వల్ల అధర్మం వల్ల వస్తుంది తెలుసు కదా దీని గురించే భారతంలో గొప్ప బాట చెప్తాడు అయ్యా నువ్వు పాపం యత్నైనా కురువంతి ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తారు పాపఫలం కోరరు పుణ్యం చెయ్యరు పుణ్యకర పుణ్యఫలం కోరతట పుణ్యఫలం ఏంటి సుఖం ఆవిడ కోరడు చెప్పండి సుఖం అందరికి కావాలి కానీ దానికి అవసరమైన పుణ్యం మాత్రం చేయరు దుఃఖం ఎవరికీ అక్కర్లేదు కానీ దానికి అవసరమైన పాపమే చేస్తారు అన్నాడు ఇక్కడ కనుక తప్పకుండా వస్తుంది ఏం చేస్తావు నువ్వు మామిడి పండు విత్తనం నాటి జాంపండు రాలేదే అంటే అలాగే బాబు నువ్వేది చేసావో అదే వస్తుంది ఇక్కడ కనుక తప్పకుండా తెలుసో తెలియకో తెలిసి తెలిసో చేసిన వాటి ఫలితం అనుభవించక తప్పదు అది భగవాన్ని చెప్తున్నాడు ఇక్కడ కర్మస్వరూపాన్ని చక్కగా చెప్తున్నాడు కర్మయోగంలోకి వెళ్ళవలసిన వారి కోసం అనిష్టం ఇష్టం అయితే అనిష్టపడు వంటి ఇప్పుడు ఏం తెలిపింది దుఃఖం కదా అయితే ఇప్పుడు మానవులందరూ దుఃఖం అనుభవిస్తున్నారంటే అనిష్టఫలం అనుభవిస్తున్నారా అవును ఇష్టఫలం అది అనుభవిస్తున్నారు కానీ కేవలం అనిష్టం అనుభవించేటువంటి స్థితి ఉంటుందా ఉంటుందిటే ఎవరికి ఉంటుంది చూడండి అనిష్టం నరక తిరియగా లక్షణం అన్నాడు ఇక్కడ అనిష్ట ఫలం అంటే నరక తిరియగా లక్షణం అనిష్టఫలం అనే మాటకి పాపము వల్ల వచ్చే గతి ఏమిటయ్యా అంటే నరకం రెండవది తిరియక్ జన్మలు తిరియక్ జన్మలంటే వెన్నుముక అడ్డంగా ఉన్న జన్మలంటే పశుపక్ష్యాది జన్మలు ఇవి వస్తాయండి పాప ఫలంగా వచ్చేవి ఇష్టం దేవాది లక్షణం అన్నారు ఇష్టం అంటే దేవలోకములు దేవత్వము ఇది ఇష్టఫలం ఎందుకంటే అక్కడ కేవల సుఖం ఉంటుంది ఇక్కడ కేవలం దుఃఖం ఉంటుంది నరకం అన్నా నరాన్ క్రందయతయితే నరకం నరుల్ని ఏడిపిస్తుంది గనక నరకం అని పేరు ఏడిపించేది నరకం కనుక ఇప్పుడు తెలిసిపోయింది కదా అనిష్ట అంటే ఈ పాప ఫలంగా తర్వాత వచ్చే జన్మలు ఇవి ఇష్ట ఫలం అంటే దేవాది లక్షణం మిశ్రం ఇష్ట అనిష్ట సంయుక్తం ఆ జన్మలేంటే మనుష్య లక్షణం అని అడిక్కడ మనుష్యులు మనుష్య జన్మలు అంటేనే ఇష్టానిష్ట ఫలం అనుభవించడానికి వచ్చిన జన్మ తెలుసుకోవాలి ఇక్కడ నువ్వు దేవతల్లో ఎప్పుడు సుఖం ఉండటంటే నీకు ఎక్కడొస్తుంది నీ శరీరమే దేవశరీరం కాదు ఎందుకు దేవశరీరం కాదు కేవల పుణ్యం చేయలేదు కనుక పోని సంతోషించు నరకాల్లో పడలేదు అడ్డ జ కలిగిన వాడివి కాలేదు సంతోషించు అందుకు అనిష్ట ఫలం లేదు మిశ్రఫలమే ఉంది ఇక్కడ ఇప్పుడు నువ్వేం ప్రయత్నించాలి నీ స్థితి తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇష్ట ఫలం కోసం ప్రయత్నిస్తావా మళ్ళీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తావు కానీ ఇష్టానిష్ట ఫలములు ఏవి రాకూడదు గనక మోక్షమే కావాలని ఇప్పుడైనా ప్రయత్నించాలి గనక ఈ మిశ్ర శరీరం కలిగిన మనుష్య శరీరం కలిగిన నువ్వు అసలు ఫలాన్ని తజించిగాని సాధన చేసేవనుకో ఇంకా నీకు ఇష్ట అనిష్ట మిశ్రఫలములు మూడు లేని మోక్షం లభిస్తుంది ఇది చెప్పాడండి ఇక్కడ కనుక సనాతన ధర్మం బోధించేటువంటి ఆదర్శం ఏమిటంటే మరణించిన తర్వాత స్వర్గములో పరలోకములకు ప్రవేశము కలుగుట కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ పరలోకం నరకలోకం పరలోకమే స్వర్గలోకం పరలోకమే ఉభయ పరలోకములకు ప్రవేశం అనేది ఆదర్శం కాదు హిందూ మతానికి ఈ లోకంలో ఆ లోకంలో ఈ శరీరంలో ఆ మళ్ళీ మళ్ళీ దూరకుండా పరమార్థమైన కైవల్యాన్ని పొందడానికి గొప్ప మార్గం చెప్తోంది భగవద్గీత ఏ గ్రంథాల్లోని ఏ మత గ్రంథాల్లోని కనబడిన గొప్ప బోధ త్యాగి అందుకే కర్మ ఫల త్యాగి ఎందుకు ఫలం విడిచిపెట్టాలంటే ఫలం ఇలా ఉంటుంది ఇప్పుడు చెప్పి విడిచిపెడతావా పట్టుకుంటావా ఇది దాని ఫలితం ఏమేమి రుచించిందా ఈ ఫలితం ఏం బాగలేదు కదా అటువంటిప్పుడు ఫలం విడిచిపెట్టడమే మంచిది నీకు అనిపించింది కదా అయితే ఇష్టం లేదా అని ఇష్టం మూడు బాలేవు అయితే అప్పుడు ఏం చేయాలి కర్మ విడిచిపెడతావా మరేం చేస్తామండి అలాంటి ఫలం వచ్చినప్పుడు కర్మను విడిచిపెట్టక తప్పదు కదా అంటే విడిచిపెడితే పాపం వస్తుందన్న అప్పుడు మళ్ళీ అనిష్టమైపోతాం ఎంత సూటిగా చెప్తున్నాడో చూడండి అందుకే నీకు ఈ మూడు ఫలాలు రాకూడదు కర్మను విడిచిపెట్టను పాపను రాకూడదు కనుకనే కర్మ ఫలం విడిచిపెట్టి నియత కర్మ చేయు నీకు కవిల్ని లభిస్తుంది ఇది స్వామి చెప్పదలుపుకున్నది ఫలాసక్తి పోతే కదా ఫలత్యాగం చేస్తాం నేను కృష్ణుడు చెప్పాడు కనుక ఫలత్యాగం చేసేద్దాం రేపటి నుంచి అంతేగాని వింటున్నప్పుడే గౌరవంగా వినటువంటి ప్రాణులు ఉంటారండి తర్వాత వాళ్ళు ఎక్కడ పాటిస్తారన్న నమ్మకం మనకుంటుంది ఇక్కడ ఎందుకు ఫలత్యాగ బుద్ధి మనకు కలిగించాలంటే ఫలం ఎంత డొల్లో ఫలం ఎంత నిస్సారమో తెలియజేస్తే నువ్వు ఫలత్యాగం చేస్తావు అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఫలం యొక్క స్వరూపం అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం ఇది ఎవరికి ఈ మూడు ఫలాలు ఎవరికొస్తుంది ఎవరికొస్తుందండి భవత్యత్యాగినాం ఒకటే మాట చెప్పాడు మూడు ఫలాలు ఎవరికి లభిస్తుందంటే ఫలత్యాగము చెయ్యని వాడికి మూడు లభిస్తాయి అంతే కదా ఇక్కడ భవతి అత్యాగినాం ప్రేత్య ఎప్పుడు ప్రేత్య మరణానంతరం ఇక్కడ ఈ జన్మలో తనివి తీర ఫలాకాంక్షతో కర్మ చెయ్యగా ప్రేత్య మరణానంతరం నువ్వు చేసే పాపపుణ్య కర్మలు బట్టి మూడే గతులు అనిష్టమి మిశ్రించ నతు సన్యాసినా క్వచిత్ సన్యాసికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు ఫలాలు లభించవు సన్యాసి అంటే పరమార్థత విడిచిపెట్టిన సన్యాసికి అంతే అదేవిధంగా సాత్విక త్యాగం చేసి ఫలత్యాగ బుద్ధితో అనాసక్తితో ఎవడైతే కర్మ నాచరిస్తాడో వాడికి కూడా అర్థం చెప్పుకోవచ్చు కానీ భగవత్పాన్ వారు అంటారు ఇక్కడ నటు పరమార్ పరమార్థ పరమహంస పరివ్రాజకానం కేవల జ్ఞాననిష్టానాం క్వచిత్ అనమాట రాశారండి ఇక్కడ కేవల జ్ఞాననిష్ఠులైన పరమార్థ సన్యసు సన్యాసులకి క్వచిత్ నా ఎట్టి పరిస్థితుల్లోని మూడు ఫలాలు రావట అంటే వాళ్ళు కర్మలు విడిచిపెట్టేశారు కదండి అయినా వాళ్ళకి కర్మలు విడిచిపెట్టని పాపం కూడా రాదు వారికి ఇక్కడ ఎవరికి జ్ఞాననిష్ఠులకి కానీ త్యాగనిష్ఠులైనటువంటి వారు మాత్రం కర్మను విడిచిపెట్టరాదు ఫలాలను విడిచిపెడితే వాళ్ళకి మూడు లభించవు ఇద్దరికి కలిపి మాటలు చెప్పేశాడు భగవాన్ ఇక్కడ ఈ విధంగా చెప్తూ తర్వాత విషయంలో అసలు పరమార్థ సన్యాసి ఏ విధంగా ఉంటాడు వాడు ఎలా చూస్తాడు అది నువ్వు దృష్టిలో పెట్టుకుని త్యాగ మార్గంలో ఉన్నప్పుడు నువ్వు అలాగే ఉండాలి ఎందుకంటే నేను లక్ష్యం ఏది ఎవరికి త్యాగ మార్గంలో ఉన్న వాళ్ళ లక్ష్యం ఏంటండి మోక్షం మోక్షం అంటే ఏమిటి పరమాత్మ స్వరూపంకి అభి ఐక్యం అవడం ఐక్యం అంటే అభిన్న భావమే ఐక్యం అందుకని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అందరూ మునిగిపోవడం కాదు ఏకత్వాన్ని అనుభూతులకు తెచ్చుకోవడం ఐక్యం అది కాని లభించాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ ఆత్మజ్ఞానమే కదా ఇందులో లక్ష్యం ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది శరీరంలో ఉంటుంది ఈ శరీరం గురించి మనం క్షేత్ర క్షేత్రజ్ఞ అపర పర ఇత్యాది చాలా విషయాలు చెప్పుకున్నాం అసలు కర్మ చేసేది ఏది ఫలం విడిచిపెట్టాలి అంటే ఎవడు చేస్తున్నాడు ముందు తెలుసుకోవాలి కదా కర్మ చేసేది ఎవరు వేటి సహాయంతో చేస్తున్నాడు ఈ ఎరుక కలిగితే ఇక్కడ కర్మయోగం యొక్క సంపూర్ణ స్వరూపం పద్దెనిమిది అధ్యాయంలో ఆవిష్కరిస్తున్నాడు ఎందుకంటే పదిహేడు అధ్యాయాలు వినగా బుద్ధికి పదునొచ్చింది సులభంగా గ్రహించగలిగే శక్తి వచ్చింది అనుకుందాం వస్తే మాత్రం ఇది రమ్యంగా ఉంటుందండి ఇక్కడ కర్మ చేసేది ఎవరు చెప్పండి ఇక్కడ శరీరమా అంతఃకరణమా ఏమిటి శరీరం అంతఃకరణమే మరి నేనెవరు ఈ రెండుతో కలిసి ఉన్నవాడు విడిగా ఈ కావాలి కదా కనుకనే బాగా తెలుసుకోవాల్సింది కర్మ చేయడానికి కారణం ఐదు పంచయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ కర్మ చేయడానికి ఐదు కారణాలు ఉంటాయి వాటిని ఇప్పుడు చెప్పబోతున్నాను విను ఇది ఎక్కడ చెప్పబడ్డాయంటే కృతాంతే సాంఖ్యే ప్రోక్తాని సాంఖ్యమునందు చెప్పబడ్డాయి సాంఖ్యమనగా కపిల సాంఖ్యం కాదు వేదాంతం అనర్థం అది స్పష్టం చేయడానికే కృతాంతే అని మాట వేసేది చూడండి అసలు కృతాంతుడుంటే యముడని పేరండి కృతమైన దాన్ని అంతే అంతం చేసేస్తాడు తయారైన ప్రపంచాన్ని నాశనం చేసేస్తాడు కానీ కృతాంతుడు ఆ అర్థం ఇక్కడ తీసుకోకూడదు కృతము అంతము చెయ్యున్నది అన్నది తెలుసుకోవాలి ఇక్కడ ఏ శాస్త్రం ఇది సాంఖ్యం సాంఖ్యం అంటే ఏమిటో భగవత్పాదుడు వారు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే ఎక్కడ చెప్పుకున్నాయి అర్థం రెండవ అధ్యాయులు చెప్పుకున్నాం శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం శుద్ధాత్మ అంటే కల్తీకార ఆత్మట అంటే కల్తీ ఆత్మ కల్తీకాణాత్మలు ఉంటాయండి రెండు ఉంటాయండి బాబు దేహము మనస్సు ప్రాణం వీటితో కలిపేసి ఆత్మను చూస్తే కల్తీ ఆత్మ దేహ ప్రాణములన్నింటినీ కూడా నడుపుతూ ఉన్నప్పటికీ దానికి అంటకుండా ఉండేది ఆత్మని తెలుసుకుంటే శుద్ధాత్మ అది నా స్వరూపం తెలుసుకునే జ్ఞానం పేరు వేదాంత జ్ఞానం సులభమే మూడు మాటల్లో తేలిపోయింది ఇక్కడ అందుకే శాస్త్రే తత్సాంఖ్యం శుద్ధాత్మతత్వ విజ్ఞానం దాని సాంఖ్యం ఎందుకన్నారు దీనికి అర్థం చెప్పుకున్నాం సమ్యక్ ఖ్యాతమితి సాంఖ్యం అని ఇక్కడ కపిల సాంఖ్యంలో ఇరవై తత్వాలు చెప్పిన ఇరవై నాలుగు సంఖ్యందు కనుక సాంఖ్యతత్వం వేదాంతానికి సాంఖ్యమని పేరెందుకు దాని సమ్యక్ సంపూర్ణంగా చెప్పినటువంటి శాస్త్రం కనుక సాంఖ్యం అని కానీ భగవత్పాల్ వారు అంటారు దీన్ని కూడా సంఖ్యతో చెప్పిన శాస్త్రం అని చెప్తే మాకు అభ్యంతరం లేదన్నాడు వేదాంతత్వాన్ని ఎందుకంటే ఇది కూడా సంఖ్యతోనే చెప్తుందిట అంటే కొన్ని విషయాలు తీసుకుని దాని గురించి బోధిస్తుంది ఎలాగో జీవుడు పరమాత్మ అవిద్య ఆత్మైక్యం బంధం మోక్షం అని కొన్ని తీసుకుని చెప్తోంది కదా ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సంఖ్యగా ఇలాగ వేదాంతాన్ని విభాగం చేసుకుని తెలుసుకుంటాం గనక ఇలా విభాగం విభాగం చేసి శాస్త్రాన్ని మనకు చెప్తోంది కనుక దాన్ని కూడా వేదాంతాన్ని కూడా సాంక్ష్యం అనొచ్చు రెండు రకాలుగా అటువంటి సాంక్ష్యం దాని పేరు కృతాంతం ఎందుకయ్యేదాన్ని కృతాంతం అని పేరు పెట్టారు అంటే ఇది తస్సైవ విశేషణం వేదాంతానికి విశేషణము కృతాంతము ఎందుకంటే కృతం ఇది కర్మ ఉచ్యతే కృతం అంటే కర్మ అంతః అంటే పరిసమాప్తి అని అర్థం ఇక్కడ కర్మకి అంతమే కృతాంతము కృతాంతం అంటే కర్మాంతం అన్నాడు కర్మకి అంతమేమిటి శ్రద్ధగా మొదటి నుంచి స్వామి చెప్పాడు కర్మ ఎక్కడంత అంతం అవుతుందో సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే కానీ కర్మలన్నీ ఎక్కడ అంతమైపోతే జ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం లభించగానే కర్మలన్నీ అంతమైపోయాయి కనుక కృతాంతే అంటే కర్మలు అంతమైన స్థితి అనగా జ్ఞానము బ్రహ్మజ్ఞానము ఆ బ్రహ్మజ్ఞానము అని చెప్పే శాస్త్రము సాంఖ్యము అనగా వేదాంత శాస్త్రం అని దాని యొక్క విశేషము అందుకే సాంఖ్యే కృతాంతే మన కొత్త టర్మ ఒకటి ఇచ్చారు కృష్ణ పరమాత్మ కృతాంతే కర్మాంతం కర్మలు అంతవరకు చచ్చే వరకు కానీ మళ్ళీ పుట్టతావు కర్మలతో చచ్చే వరకు కర్మ ఆగదు మళ్ళీ పుట్టుకుని కర్మలు ఎప్పుడు అంతమవుతాయి అంటే మోక్షం పొందినప్పుడే కర్మలు అవుతాయి మోక్షం జ్ఞానం వల్ల లభిస్తుంది కానీ జ్ఞానంతో కర్మలు ఆగిపోతాయి కానీ జ్ఞానం పొందే వరకు కర్మ చేయాల్సిందే కానీ కర్మలు చేస్తే జ్ఞానం రాదు మళ్ళీ జన్మల్లో పడతాం మళ్ళీ ఎక్కడికక్కడ చూడండి కనుక ఫలత్యాగం ఆసక్తి త్యాగం చేసిన కర్మ జ్ఞానంతో పూర్తయిపోతుంది ఇక్కడ అది జ్ఞానాన్ని ఇస్తుంది కనుక ఆగిపోతుంది ఇక్కడ అంతవరకు నేను చేర్చి వెనక్కి వచ్చేస్తుంది ఇక్కడ పడవ్యలా ఒడ్డుకు చేర్చిన తర్వాత ఇంత ఒడ్డుకు చచ్చని పడవను ఎలా విడిచిపెడతాను పట్టు కూర్చోగా దానికి బట్టి వచ్చేస్తావు కనుక ఎవడైతే నిష్కామంగా సంఘం ఫలం త్యజించి ఉంటాడో వాడికి ఒడ్డు మీద దృష్టి పెట్టుకుని పడవ నడిపే వాళ్ళు వాడు ఎప్పుడు పరమార్థం పరమాత్మ ఎందే దృష్టి అలా వెళ్తాడు వెళ్ళిన తర్వాత దాన్ని అలా విడిచిపెట్టేస్తాడు కనుక పడవ ఎంతవరకు ఒడ్డు చేరే వరకు కర్మ ఎంతవరకు జ్ఞానము లభించే వరకు కనుక జ్ఞానము లభించడంతో కర్మ ఆగిపోతుంది కనుక జ్ఞానమును కృతాంతము అన్నారు ఇక్కడది తెలుసుకోవాల్సినది ఒడ్డుని చేరేక పడవ ఆగినట్టు జ్ఞానాన్ని చేసే కర్మ ఆగిపోతుంది కనుక ఇటువంటి త్యాగపూర్వ కర్మ ఎక్కడికి చేర్చుతుందో అది కృతాంత స్థితి అది సాంఖ్యం ఆ సాంఖ్యంలో ప్రధానంగా మనకి వివేచన కలిగించడం కోసం ఆత్మజ్ఞానం కలిగించడం కోసమని కర్మకి కారణములు ఐదు అని చెప్పారు ఇక్కడ ఏ కర్మ సిద్ధించాలన్నా ఐదు వంటి ఐదు వల్లనే సిద్ధిస్తాయండి సిద్ధయే సర్వకర్మణం ఏ కర్మలైనా సిద్ధించేది ఐదు ఐదు వల్లనే ఈ ఐదు ఏమిటో పరిశీలించు అంటే కర్మలకి ఫలించడానికి కారణం ఐదే ఇప్పుడు నీ కర్మఫలం అక్కర్లేదుగా మోక్షం కావాలి కదా అప్పుడు ఐదు ఏమిటో పరిశీలించు దాని నుంచి నువ్వు దూరం అవుతావు పరిశీలించు ఇక్కడ అది ఇక్కడ చక్కడ బోధ చేస్తున్నాడు ఇక్కడ భగవానుడు అధిష్ఠానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ దైవంచ ఏ అత్ర పంచమం ఐదు ప్రతివారికి ప్రతి వారికి కర్మ కారణాలు ఇంత బైఫర్కేట్ చేసి మరి కర్మకి కారణాలు ఎంత చక్కగా చెప్పారంటే ఎంత విధానంగా జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు చూడండి అందుకే సనాతన ధర్మానికి గొప్ప పేరు ఏమిటంటే జ్ఞానమతం ఇంకోటి కాదు ఇక్కడ జ్ఞానమతం ఇట్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇది ప్యూర్ నాలెడ్జ్ అదే నాలెడ్జమే సనాతన ధర్మం కేవలం విశ్వాసాల మతం కాదు విజ్ఞానాల మతం ఎంత విజ్ఞానం అంటే సామాన్య బుద్ధికి పగిలిపోతుంది ఆలోచిస్తే అంత విజ్ఞానం అండి సనాతన ధర్మం అంటే ఇక్కడ అటువంటి విజ్ఞానం అందుకోవడానికి కాల్సిన మార్గాలు వేశారు ఆ మార్గం ధర్మం దానితో శుద్ధమైన అంతఃకరానికి అర్థమయ్యే జ్ఞానం ఇప్పుడు చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ అంత విశేషంగా మొదటిది అధిష్ఠానం రెండవది కర్త మూడవది కరణం కరణం వచ్చినప్పటికీ భగవానుడు పృథక్విధం అన్నాడు ఇక్కడ పృథక్విధం అంటే అనేక రకాలుగా ఉన్న కరణము అదేవిధంగా వివిధాశ్చ పృథక్ చేష్ట పృథక్ అంటే వేరువేరుగా అని అర్థం అండి ఇక్కడ అంటే వేరువేరుగా అంటే అనేక రకాలుగా ఉన్నాయి కరణములు అలాగే చేష్ట చేష్టలు కూడా వివిధాచ పృథక్ పృథక్ అవి కూడా వివిధములుగా పృథక్ వేరువేరుగా ఉంటాయి వివిధాశ్చ పృథక్ చేష్ట దైవంచ అత్ర పంచమం ఇందులో పృథక్ అనే శబ్దం కరణం చేష్ట అనే వాటికే వాడాడు మిగిలిన వాటి అనేది ఏకవచనం అధిష్టానం కర్త వివిధములైన కరణములు వివిధములైన చేష్టలు దైవం ఈ ఐదింటి వల్ల ప్రతివాడు కూడా కర్మను ఆచరిస్తున్నాడు దీని బట్టి ఒక కర్మ మనం చేయగలుగుతున్నామంటే దేనివల్ల తెలుసుకోగలగాలి ఇక్కడ మొదటిది కర్మ చేయడానికి అధిష్టానం ఉంటుందండి అన్నాడు అధిష్టానం అంటే ఏమిటి అంటే ఆశ్రయము అని ఆశ్రయం అంటే ఇచ్ఛాద్వేష సుఖ దుఃఖ జ్ఞానాదీనాం అభివ్యక్తే ఆశ్రయ అధిష్టానం స్పష్టమైన నిర్వచనాలు ఇక్కడ ఇచ్ఛా ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ఇవన్నీ వ్యక్తీకరించడానికి పొందడానికి వ్యక్తీకరించడానికి పొందడానికి ఏది ఆశ్రయమో అది అధిష్టానం అనగా శరీరం అధిష్టానం అనగా శరీరం అది ఉంటేనే కదా కర్మ ఫస్ట్ ముందు చెప్తున్నది శరీరం రెండవది కర్త కర్త అనగానే చేస్తున్నాను అనేవాడు అదెవరు అంతఃకరణంలో తాదాత్యం చెందిన ఈశ్వర చైతన్యం వాడిని జీవుడు అంటున్నారు ఇక్కడ అంటే ఉపాధి లక్షణ భోక్త అన్నారు ఉపాధి అనగా అంతఃకరణం ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ శరీరమే ఉపాధి అవ్వచ్చు కానీ జడోపాధి అంతఃకరణం జడమే కానీ అక్కడ ఈ చైతన్యాన్ని పొందింది గనక అంతఃకరణోపాధి కలిగిన భోక్తని కర్త అనాలి కర్త అనగా అంతఃకరణ కలిగిన భోక్త చాలా జాగ్రత్తగా వినవలసింది అధిష్టానం అంటే శరీరం అని కదా కర్త అంటే ఎవరు అంటే మనస్సుతో తాదాత్యం చెందిన చైతన్యమేదో అదే కదా సుఖానుభవిస్తున్నాను దుఃఖానుభవిస్తున్నాను అనుకునేది అంతఃకరణం చైతన్యం ఉంటే గానీ జరగదు కనుక అంతఃకరణ విశిష్టమైన చైతన్యమేదో అది భోక్త మరొక భాషలో చెప్పినట్టు జీవుడు అంటే ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను సుఖము దుఃఖం భావం ఎవడుకున్నదో ఆ భావము ఆలోచన సంకల్పము వికల్పము ఇవన్నీ దేనికి శరీరానికి కాదు కదా మీకు తెలుసు దేనికి అంతఃకరణానికి మనోబుద్ధి చిత్త అహంకారములు కలిప అంతఃకరణం అంతఃకరణ ఉపాధికి కర్త అని పేరు కనుక ఇప్పుడు కరణం కర్త అనేది అధిష్టానం కర్త అయింది ఇక కరణం కరణం వచ్చేటప్పటికి పృథక్ విధం అన్నాడు అవి అనేక రకాలుగా ఉంటాయి అన్నాడు ఎందుకంటే శరీరం ఒకటే అంతఃకరణ ఒకటే మారుతుందా ఏంటండి సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనేది మారుతుందే మారదుగా అది ఒకటే అది అది కర్త మారడు అధిష్టానం మారదు కరణములు అనేకం ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కర్త ఒకటే అధిష్టానం ఒకటే కరణములు అనగా ఇంద్రియములు ఇంద్రియములు ఏమిటి అంటే ద్వాదశ అన్నారు నానా ప్రకారం ద్వాదశ సంఖ్య ద్వాదశ సంఖ్య అవి నా మళ్ళీ నానా అంటే పన్నెండు ఇంద్రియాలు కానీ పనులు ఎన్నో ఒక్క కంటితో ఎన్ని పనులు చేస్తున్నావు ఒక్క చెవితో ఎన్ని పనులు చేస్తున్నావు అందుకే పృథక్ అనే మాటకి విధం అనే మాటకి నానా ద్వాదశ సంఖ్య అయిన ఇంద్రియాలు మొత్తం పన్నెండు ఇంద్రియాలు అంట పన్నెండు ఇంద్రియాలంటే ఇక్కడ చెప్తున్న ప్రకారం ఏవి యాక్టివ్గా ఉన్నాయి పరిశీలించండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎన్నయ్యే పది మనోబుద్ధులు పన్నెండు ఈ పండింటి కరణములు అంటారు అధిష్టానం కర్త కరణములు ఇక చేష్ట చేష్టలు చేష్టలు అంటే తెలిసిపోతుంది కదా క్రియలు ఈ చేష్టలు అనేక ఉన్నాయన్నాడు కానీ చేష్టలు అనే మాటకి భగవత్పాల్ వారు చెప్తున్నారు వాయువీయా ప్రాణాపానాదయా అన్నారు ఇక్కడ ప్రాణాపాన వ్యానోదాన ప్రాణములకే చేష్టలు అని పేరు ప్రాణం లేకపోతే ఇంద్రియాలకు చేష్ట లేదండి ఈ చేష్టలు అనేకంగా ఉంటాయి అసలు ప్రాణ శబ్దానికే చేష్ట కలిగించున్నది అనర్థం ప్రాణితి చేష్టాం కరోతి ప్రాణహాని ఇవి మొత్తం ఐదు ప్రధాన వాయువులు ఐదు ఉపవాయువులు అందరికీ తెలిసినవే ప్రాణపాన వ్యాన ఉదాహరణ సమానములు నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయములు ఈ పది ప్రాణముల చేష్టలు కనుక ఈ చేష్టలే ఆపాదమస్తకం నడుస్తున్నావు మనకి కూడా ఇవి పృథక్ మరి పది అంటే ఎక్కువే కదా కనుక వీటిని చేష్టలు అన్నారు ఇక దైవం ఇది వెనకాల ఒకటి ఉందండి మన కర్మలు చేయడానికి ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఎంత లాజికల్గా భగవాను చెప్పాడు ఇందులో అర్థం కానిది ఏమీ లేదు నిజానికి శరీరము నేను చేస్తున్నానన్న అనుభవ స్వరూపమైనటువంటి అంతఃకరణము మూడవది ఇంద్రియాలు నాలుగవది ప్రాణములు ఐదవది దైవం ఇక్కడ దైవం అంటే ఎవరయ్యా అంటే ఒకటే మాట చెప్పారు దేవతలు కలిసి దైవము అన్నాడు దేవతలు చేస్తుంటాట ఏమిటయ్యా అంటే దేవతలు సంచాలక గణం అన్నారు సంచాలక గణం అంటే నీకు ఎన్నున్నా దేవతలుగానే సహకరించకపోతే ఏవి చేయలేవేయ అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి తప్పులేవి నావు కానమాట వాళ్ళవే అనమాట అనద్ది ఇక్కడ ఏమిటి దీనిలో అర్థం అంటే భగవత్పాల్ వారు అంటారు ఆదిత్యాది చక్షురనుగ్రాహకం దైవం అన్నారు ఇక్కడ ఆదిత్యాది చక్షురనుగ్రాహకం అన్నాడు ఇక్కడ అంటే కంటితో కన్ను ఇంద్రియమేగా కంటిలో ప్రాణశక్తి ప్రసరిస్తున్నా గనక ప్రాణం యొక్క చేష్ట ఉన్నది కన్ను ఇంద్రియం యొక్క పని ఉన్నది అంటే చేష్ట కారణము రెండు పనిచేస్తున్నాయి అధ్యయంలో ఉన్నాయి అధిష్టానాలు ఉన్నాయి ఈ చూస్తూ ఉన్నాను అనేవాడు వాడు ఉన్నాడు ఇన్నయ్యే కదా కానీ వెనకాల మరొకటి ఉంది ఈ పాయింట్ వచ్చేటప్పటికల్లా అద్భుతమైన భౌతికానికి పై లెవెల్లో ఉన్న అసలు కారణం చెప్పబడుతుంది మొత్తానికి ఇంద్రియాలు ఇన్ని ఉన్నప్పటికీ ఈ ప్రాణాలు పనిచేయాలన్నా ఇంద్రియాలు పనిచేయాలన్నా శరీరం పనిచేయాలన్నా అంతఃకరణం పనిచేయాలన్నా ఒకటి కావాలి దాని పేరేమిటి దైవం దైవం అంటే భగవంతుడి గట్ట అది తెలుసుకోవాలి ఇక్కడ దైవం అనే మాటకి మళ్ళీ పరమాత్మ వైపు వెళ్ళిపోవద్దు అన్నాడు ఇక్కడ ఇది కనబడనిది కనబడకపోయినా ఉన్నది ఇది ప్రధానం దైవం మన అందరం మాట మాటికి దైవం అనుకూలించాలండి దైవం అనుకూలించాలి దైవం అంటే ఏమిటయ్యా అంటే దాని నిర్వచనం శాస్త్రం చెప్తాం దైవం దిష్టం భాగధేయం అదృష్టం ఇది అమర మాట దైవం అనే అదృష్టం అని పేరు భాగ్యం అని పేరు దిష్టం అనే పేరు అంటే అర్థం ఏంటంటే ఇదివరకు నువ్వు ఏదైతే కర్మలు చేసి ఉన్నావో వాటి ఫలస్వరూపు నీకు అనుభవానికి ఇవ్వడానికి రెడీగా ఉంది దాని పేరు దైవము అన్నాడు ఇక్కడ అందుకని దేవతలని కాదండి కాదని కూడా కాదండి ఈ రెండో మాట తర్వాత చూద్దాం మొదటి మాట దేవతలని కాదు దైవం శబ్దానికి ప్రతిసారి ఓ దైవమా అనగానే శివ రామ అర్థం కాదు దైవం నువ్వు ఇది చేసిన కర్మల యొక్క ఫలాలు నీకు రావడానికి రెడీగా కూర్చుని ఉన్నాయి అయితే అవి అందుకే అదృష్టం అన్నారు అది దృష్టము కానిది అదృష్టం అది ఫలంలో వచ్చినప్పుడు దృష్టం పొలంలోకి రానంత వరకు అదృష్టమే కనుక అదృష్టం ఉండాలండి అంటే అర్థం ఏంటి ఇది వరకు నువ్వు కర్మ చేసి పెట్టుంటే నీకు వస్తుంది అర్థం దానిలోనే మన నిత్య వ్యవహారంలో కూడా ఇవే వాడుతున్నావు నిత్య వ్యవహారంలో కూడా వేదాంతాన్ని అలవోకగా మాట్లాడేవాడు భారతీయుడు ఇక్కడ పదాలు వాడుతున్నావు తాపత్రయపడుతున్నానండి అని అందరూ అంటుంటారు ప్రతివాడు చిన్నపిల్లాడు కూడా తెలుగు తెలియదు కానీ తెలిస్తే తాపత్రయపడుతున్నానండి తాపత్రయం అనేది వేదాంత పరిభాష ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దేవుని మూడు తాపాలు కలుపు తాపత్రయం అంటాం చూసారా మీరు వాడే మాటలకి అసలు అర్థాలు చెప్తే వేదాంతం మరొకటి కాదు మనం వేదాంతం మన జీవిత ప్రవాహంలో ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకోండి ఎక్కువ అది ఉండేది కనుకనే ప్రవృత్తిని వృత్తి మార్గంగా అమలైన ఈ దేశాన్ని పాలించారు అందులోకి వెళ్ళడమే వీటి బోధ మనం ఈ మాటలన్నీ వాడుతూ ఉంటామండి కర్మరాబాబు అంటూ ఉంటాం లోకంలో అంటే కర్మరాబాబును ఇదివరకు చేసిన కర్మరా అనుభవిస్తున్నాం అయ్యో పాపం విన్నారు ఎప్పుడైనా మీరు అది అనుకుంటే ఎవడంటాడు అయ్యో పాపం అనే మాట కేవలం మన దేశంలో ఎడుతుంది ఎవడైనా పడిపోతే వాటే సిన్ అని ఎవడు అనుడు ఎందుకంటే తెచ్చిపెట్టుకున్న వాటి వల్ల వచ్చే కామన్ లేదా కామన్ సెన్స్ ది గ్రేట్ లాజిక్ హిందూ మతంలో మాత్రం ఉంది వాళ్ళకి కారణం చెప్పలేరు కాదండి ఎందుకంటే జన్మని ఒప్పుకోలేనటువంటివి మతం ఎలా అవుతుంది ధర్మం అవుతుంది జ్ఞానం ఎలా అవుతుంది అవి మూకలుగా మారినంత మాత్రాన వాటికి ధర్మస్థాయి ఎలా ఇస్తామంటే ఎలా గౌరవిస్తాం చెప్పండి ఇక్కడ అందుకే లోకంలో అయ్యో పాపం అన్నా అంటే ఏడుస్తుంటే అయ్యో పాపం అంటే వాడిగా చెప్తున్నాను నీ పాప ఫలంలో అనుభవించింది చెప్పడం ఇక్కడ వీడికి మరుగుడు ఉంటుంది ఇప్పుడు వాడికి అయ్యో పాపం అంటాడు వీడు ఎప్పుడో అనిపించుకుంటాడు కూడా ఇక్కడ ప్రతివాడు అంతే కనుక ప్రతివాడికి అదృష్టమే కారణం ఇవాళ కర్మ చేసేవు అంటే ఇదివరకు కర్మల యొక్క వాసన ప్రేరేపిస్తే నీకు పనిచేశాను ఇక్కడ కనుక ఇవాళ ఎందుకు చేశానంటే ఇంద్రియాల వల్ల చేశాను ప్రాణం వల్ల చేశాను శరీరం వల్ల చేశాను కాదు వెనకాల దైవం వల్ల చేశావు ఇక్కడక్కడ ఆ దైవమే దైవం దిష్టం భాగదేయం అదృష్టం అయితే దైవం తనంతాను చేస్తుందా నువ్వు చేసిన కర్మఫలమే అయినా అది నీకు ఇవ్వడానికి కొందరిని అపాయింట్ చేశాడండి అవునా లేదా ఒక దానికి ఒక వ్యవస్థ ఉంది ఫలమివ్వడానికి ఒక వ్యవస్థ జడమైన కర్మఫలం ఎలా ఇస్తుంది ఇవ్వదు కర్మ జడం ఫలమిచ్చే వ్యవస్థ ఒకటి ఉంది అది ఈశ్వర వ్యవస్థ ఈశ్వరుడు ఈ కర్మఫలా లోకంలో ఇవ్వడానికి కొందరు నియమించాడు వాళ్ళని దేవతలు అంటారు ఇక్కడ ఆ దేవతలు కూర్చుంటారట ఈ దేవతలు కూర్చొని వాడి చేత ఈ పనులు చేస్తుంటారు వాడి చేత అంటే ఇంద్రియాల కదండి చేస్తే అవును ఇంద్రియాలే ఇంద్రియాల్లో కన్నుకు అధిష్టాన దేవత సూర్యభగవానుడు చెవికి అధిష్టాన దేవత దిక్పాలకులు నాసిక్ అధిష్టాన దేవత వాయుదేవత నోటి యొక్క తడికి అధిష్టాన దేవత వరుణుడు వాక్కు అధిష్టాన దేవత అగ్ని ఇలాగా ఆపాదమస్తకం ఇంద్రియాలు ఉన్నాయి అంటే దేవతలు ఉన్నారు వాళ్ళు కూడా నాకు మూడొచ్చిందయ్యా నీ వస్తానని రారు నీకు అక్కడ కన్నును వాడుకునేటువంటి యోగం దర్శన శక్తి పొందడానికి తగ్గ సత్కర్మ ఇదివరకు నువ్వు చేసి ఉంటే ఆ కర్మని అనుసరించి ఆదిత్య భగవానుడు ఆదిత్యుడు అనబడే దేవతాశక్తి కంటిలో ప్రవేశిస్తుంది ఇక్కడ అలాగే చేతిని చక్కగా వినియోగించుకునేటువంటి ఒకనొక సత్కర్మ ఇదివరకు చేసి ఉంటే అదృష్టం కదా దైవం కదా దానిని ప్రవర్తింపజేయడానికి ఇంద్రుడు అనబడే దేవత యొక్క శక్తి చేతిలో ప్రవేశిస్తుంది ఇక్కడ కనుక దైవం అంటే ఇప్పుడు అర్థమైంది కదా అంటే అదృష్ట సంచాలకా దేవత అన్నారు ఈ అదృష్టమును దైవమును నీ ఎందు సంచాలనం చేసే గణం పేరు దేవతలు కనుక వాళ్ళు పని చేస్తున్నారుగా దైవం అని పేరు అందువల్ల వచ్చింది అని ఇక్కడ దైవం పేరు ఎందుకు వచ్చింది తెలుసా అదృష్టమును మన ఇంద్రియములకు ఇస్తారు ఏదో చేతితో ఎప్పుడో మంచి పని చేసి ఉంటావు జన్మల్లో అందుకే ఇంద్రశక్తి ఇప్పుడు ఈ అందుకే తనంత తాను ఇంద్రుడు ఏం రాలే అయితే కొన్నాళ్ళు మంచి పని చేసిన తర్వాత ఏదో కాని పని చేసి ఉంటాయి అప్పుడు డ్రాప్ అయిపోతాడు ఇంద్రుడు డ్రాప్ అయిపోగానే ఇంద్రియం పడిపోతుంది ఇక్కడ పనిచేయడం మానేస్తుంది తెలుసుకోండి ఇక్కడ కనుక నేను ఇవన్నీ ఏ విధంగా నడుస్తాయి కర్మలనే దాన్ని ఇంత అద్భుతంగా ఒక శాస్త్రబద్ధంగా యుగాల క్రితమే ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం దీన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ పరిశీలించండి ఇందులో ఏది ఆత్మ గమనించన్నాడు చూద్దాం చూస్తున్నాడు స్వామి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు మనల్ని అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాష్ట పృథక్ చేష్టా దైవంచైవాత్ర పంచమం ఇప్పుడు తెలిసిపోయింది కదా కానీ కర్మలు చేయడానికి కానీ ఫలాన్ని అనుభవించడానికి ఆశ్రయమైనది అధిష్టానం అనుభవస్థానమైన అంతఃకరణం కర్త అనేక రకాల ఇంద్రియాలు అనేక రకాల ప్రాణచేష్టలు ఐదవది దైవం వివే పంచయితాని మహాబాహో కారణాన్ని ఐదే కారణములు కర్మ చేయడానికి అని సిద్ధయే సర్వకర్మణ సర్వకర్మలు సిద్ధించడానికి ఐదే కారణములని వేదాంత శాస్త్రం చెప్తున్నది మళ్ళీ నేను చెప్తున్నాను అన్నట్లు ఇక్కడ అంటే ఇదివరకే ఉన్న వేదాంత శాస్త్రాన్ని ఆయన బోధిస్తున్నాడు అండి గురువుగారు అని చెప్తూ ఎవడైనా సరే ఏదైనా చేస్తున్నాడు అంటే ఐదే కారణములు సుమా పైగా ఏదైనా చేయడానికి కారణాలేంటి తిరకాసులో పెడుతున్నాడు ఎన్ని చెప్పినా నువ్వు వాక్కు శరీరము మనస్సు ఈ మూడు ప్రధానంగా కనబడుతున్నాయి ఈ మూడింటితో ఏది చేసినా ఈ ఐదు వల్లనే జరుగుతాయి పైగా ఫలం అనుభవించేది కూడా ఐదే అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఫలం దైవ రూపంలో వెళ్ళిపోతుంది కనుక అక్కడికి వెళ్ళినట్టే అలాగే ఇంద్రియాలు బాధపడుతుంటాయి దుఃఖం కానీ ఫలం అనుభవిస్తూనే లేదా కర్మ ఫలం అనుభవించేది ఐదే కర్మ చేసేది అయితే అందుకే అయితే మానవుడు ఏ పని చేసినా మూడింటితో ప్రారంభిస్తాడు విజుబుల్గా మూడే అవేంటంటే శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారంభతే నర న్యాయం వా విపరీతం పంచైతే తస్య హేతవ న్యాయము గాని విపరీతము గాని ఎవడైనా సరే తన శరీరంతో వాక్కుతో మనస్సుతో కర్మను చేస్తున్నాడు అంటే ఐదే కారణము సుమాన్ అడికి ఐదు అంటే త్రికరణాలతో మనం ప్రధానంగా చేసినా కనబడుతూ ఉన్నా ఐదే ప్రధానంగా ఉంటాయి అందులో అని తెలుసుకో ప్రారంభతే అంటే ప్రారంభించుట కాదు ఇక్కడ నిర్వర్తయ్యతి అర్థాన్ని చెప్పారు ఇక్కడ నిర్వర్తించుట దేనితో నిర్వర్తిస్తున్నాం శరీర వాంగ్ మనోభిర్యత్ ఇప్పుడు చెప్తున్నదంతా అందరికి అనుభవంలోనూ ఉందండి ఎవడు కర్మ చేసినా ఈ మూడింటితోనే చేస్తాడు ఇందాక చెప్పినట్టు మూడింటితో చేసినప్పుడు వాడికి సహకరించేవి ఐదే ఆ ఐదు ఫలములు కూడా అలాగే అనిపిస్తాడు ఏ ఫలమైనా కేవలం మంచికి మాత్రమే ఇవ్వనుకో న్యాయం వా విపరీతం వా న్యాయము అంటే నడవవలసిన పద్ధతి అని అర్థం సంస్కృతానికి తెలుగు కరెక్ట్గా నడవవలసిన పద్ధతి న్యాయం నడవలసిన పద్ధతిని చెప్పేది నీతి మార్గో నేయో నయోనయ చెప్తున్నాం కదా కనుక న్యాయం అంటే శాస్త్రము అర్థం నడవలసిన పద్ధతి అంటే శాస్త్రం విపరీతం వ శాస్త్ర విరుద్ధమైన అంటే కొందరు శాస్త్ర సమ్మతమైన పనులు చేస్తారు కొందరు శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తారు ఏ పనులకైనా త్రికరణాలే ఈ త్రికరణాలతో చేయడానికి కర్మ కారణములు ఐదే ఇది ఎవడికైనా ఒకటే మంచికైనా చెడికైనా ఒకటే దైవం కూడా దుష్కర్మలకు ఫలం దుఃఖరూపంలో ఇస్తుంది సత్కర్మలకు ఫలం సుఖరూపంలో ఇస్తుంది అంతేకాదు దైవం కర్మకు ప్రేరణ కూడా చేస్తుంది అంటే ఇదివరకు కర్మవాసనలను అనుసరించే నీకు ఇక్కడ ప్రేరణ జరుగుతుంది లేకపోతే ఎంతోమంది ఉన్నారు ఎంతమంది ఇక్కడికి వచ్చారు పక్క పక్క వీధుల్లో ఉన్నవాళ్ళు కూడా గీత వినడానికి రాలేరు కానీ ఎక్కడో అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి కదిలి వచ్చారు వీళ్ళని ఏది పంపించింది వాళ్ళని ఏది పంపలేదు చెప్పండి ఇందాక చెప్పిన కరణములన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అధిష్టానం ఉంది కర్త ఉన్నాడు కరణాలున్నాయి ప్రాణాలు ఉన్నాయి అయినా రాలేందుకు దైవం లేదనమాట అంటే వాళ్ళ దైవం ఇటువే ప్రేరేపించట్లేదు ఇదివరకు కర్మవాసనలు అంటే ఇదే అర్థం కానీ ప్రతివాడు ఈ మూడింటితో నిర్వర్తించినప్పటికీ ఐదే వాటికి హేతవహ కారణాలు సుమా అన్నాడు అంటే మూడింటితో మనం చేసే ప్రతి ఈ ఐదే కారణము తత్రైవం సతి కర్తారం ఈ విధంగా కర్మకి కారణాలు ఈ ఐదు అవుతూ ఉంటే నేను ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు భగవానుడు ఇక్కడ పట్టాడండి ఆయన ఎందుకు ఇదంతా తీసుకొచ్చి ఇక్కడికి ఎందుకు లాగాడంటే చుట్టూ తిరిగి నా చిట్టి పాపాను సామెత కనుక ఇంత చెప్పడం ఏంటంటే నేను ఆత్మ అంటే ఏంటో చెప్పడం కోసం భగవాడు చూపిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఐదింట్లో ఏది ఆత్మ చెప్పుకున్నాడు ఇక్కడ ఆలోచించండి ఐదింట్లో ఏది ఆత్మ విచారణ చెయ్యాలి ఐదు కాదు అటువంటప్పుడు నేను చేసేనని ఆత్మ నేను అనుకునే ఆత్మకు ఎందుకు తగిలిస్తా నువ్వు జ్ఞాని అయినటువంటి వాడు ఇవన్నీ వీటి ధర్మములను తెలుసుకుని వీటికి అతీతంగా ఉంటాడు సుమా అన్నమాట చెప్తున్నాడు తస్య త్రైవం సతి కర్తారమానం కేవలం తు య పశ్యత్యకృతుద్ధిత్వాత్ న పశ్యతి దుర్మతి ఇది మాట చెప్పాడు తత్రైవం సతి ఈ మాట అంటే ఎంత అందంగా ఎత్తుకున్నాడంటే సంస్కృతం తత్రైవం సతి ఇది ఇలా అని అర్థం అండి ఇక్కడ లేదా అది అలా ఉంటే అని అర్థం ఇప్పుడు చెప్పిన ఐదు అవి అలా ఉంటే పాప నేను వీటన్నిటి కర్త నేను ఎందుకు అయ్యా అనుకుంటావు నువ్వు కాదు కదా కర్తవి శరీరం కర్త అదేవిధంగా అంతఃకరణం కర్త ఇంద్రియాలు కర్త ప్రాణములు కర్త దైవం కర్త నేను కర్తని కాను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సన్మతి అది తెలుసుకోలేక ఇవి పనులు చేస్తుంటే నేను చేస్తున్నా అని ఎవడనుకుంటాడో వాడు దుర్మతి అన్నది ఇక్కడ వాడిని దుర్మతి అని ఇక్కడ అసలే అర్థం కాక మేము బాధపడుతూ ఉంటే మళ్ళీ దుర్మతిని తిట్టొకటా నేను తెట్లో కృష్ణ పరమాత్మ తిట్టాడు ఇక్కడ అంటే దుర్మతి నుంచి సన్మతికి వెళ్ళవయ్యా సుమతివి కావయ్యా అది చెప్పడం ఆయన ఒక ఉద్దేశం తత్రీవ సతి కర్తారము ఆత్మానం కేవలంతుయ వీళ్ళందరూ పని చేస్తుంటే అమాయకమైన ఆత్మని పట్టుకుని అదే కర్త ఎందుకు అంటా ఉన్నాడు కేవలం అనే మాట ఏదో పాపం దాని మానది ఉంది అమాయకంగా దాన్ని పట్టుకుని ఎందుకు వేయాలంటావు అది చెప్పడం అందం అది కేవలం అంటే ఏవం యథోక్త పంచభి హేతుభి నిర్వర్త్యే సతి కర్మణి ఈ ఐదు కారణాలు కర్మని నిర్వర్తించడానికి హేతు అవుతూ ఉంటే తేషు ఆత్మానం అనన్య అవిద్యయా పరికల్ప్యతై క్రియమాణస్ కర్మణ అహమేవ కర్త ఇది దీనితో నీకు ఆవరించి ఈ దేహం నేననుకోవడం వల్ల దేహం కారణమైతే నేను కారణం అనుకుంటున్నాం అంతఃకరణం నేననుకోవడం వల్ల అది చేసినవన్నీ నువ్వే అనుకుంటున్నావు ప్రాణాలు నీవనుకోవడం వల్ల ప్రాణాలన్నీ అవి చేసే పని నువ్వనుకుంటున్నావు ఇంద్రియాలు కూడా నేననుకోవడం వల్ల ఇంద్రియాలు చేసేవని నువ్వు అనుకుంటున్నావు కానీ వీటన్నిటికీ చైతన్యమిస్తూ అంటకుండా ఉన్న నేనని తెలుసుకోలేక అవిద్య చేత అనన్యత్వైన అవిద్య అనన్యత్వము అంటే అదే నేననేటటువంటి భావన అది వేరు ఇది వేరని చూడలేని లక్షణం అది తెలియక దీంతో కల్పిస్తూశాడు కనుక అనన్యత్న ఇది అనన్యోగం అనన్యభక్తి అనన్యోగం కాదండి ఇక్కడ చెప్పేది దేహాదులు వేరు అనే భావన లేకపోవడమే ఇక్కడ అనన్యత్వం ఈ అనన్యన అవిద్యయా పరికల్ప్యి క్రియమాణస్ కర్మణ అహమేవ కర్త ఇది కర్తారం ఆత్మానం కేవలం శుద్ధంతు పశ్యతి ఆత్మానం కేవలం శుద్ధం ఇది తెలుసుకోవాలి శుద్ధమైన ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి ఇక కేవలం అనే మాటకి శుద్ధం అది తెలుసుకోలేక ఎవడైతే ఇవన్నీ నేను చేస్తున్నానని పశ్చి అవుతాడో వాడు అవిద్వాన్ వాడు అవిద్వాంసుడు కస్మాత్ ఎందువల్ల అవిద్వాంసుడు అయ్యాడంటే చెప్తున్నాడు అకృతబుద్ధిత్వాత్ భగవాన్ చెప్పాడు వాడు అకృతబుద్ధి అయ్యా అందువల్లే వాడు ఆత్మని అకర్తగా తెలుసుకోలేక ఆత్మయే కర్త అనుకుంటున్నాడు శుద్ధమైన ఆత్మని కర్తగా భ్రమిస్తున్నాడు నేను ఐదు చెప్పాను ఐదింట్లో ఆత్మ ఉందా ఐదుగురు దొంగలను చూపించి వీళ్ళు దొంగలు అన్నాక ఇంకొకరిని దొంగ అనకూడదు కదా కనుక వీళ్ళు ఐదుగురు దొంగలేనప్పుడు పాపం ఏ పాపం ఎరిగినటువంటివి అతన్ని పట్టుకుని దొంగ అంటావా ఆ ఏ పాపం ఎరుగిన వాడు ఇందులో ఆత్మ అది నా స్వస్వరూపం కనుక నిజానికి నేను శుద్ధమైన వాడిని ఏమీ ఎరగను అనేటువంటి అలాంటి శుద్ధుణ్ణి పట్టుకుని ఇది అని కారణం ఏమిటి అంటే ఇప్పుడు మళ్ళీ మనస్థితికి వచ్చేయాలి ఇక్కడ సామాన్య స్థితికి అందరం ఇలాగే అనుకుంటున్నాం ఇప్పుడు ఇది చెప్పినా అర్థం కాని స్థితికి వెళ్ళి ఇదంతా నేనే కదా అనుకుంటున్నావు ఎందువల్ల అనుకుంటున్నాం అంటే అకృత బుద్ధిత్వాత్ అకృతబుద్ధి వల్ల ఇలా అనుకుంటున్నారు కనుక ఇంత చెప్పినా ఆత్మజ్ఞానం కలగలేదు అంటే అకృత బుద్ధి అని అడిగడ అకృతబుద్ధి అంటే ఏమిటి దానికి నిర్వచనం చెప్పాలి కదా అకృత బుద్ధిత్వాత్ అసంస్కృత బుద్ధిత్వాత్ అని అడిగడ అంటే సంస్కరింపబడని బుద్ధి మొదటి నుంచి జాగ్రత్తగా వింటే నిష్కామ కర్మయోగం చేత ఈశ్వరార్పణ బుద్ధి చేత రాగద్వేషాదులు లేనటువంటి చిత్తము శుద్ధమవుతుంది అది కృతబుద్ధి అలా సంస్కారం పొందని బుద్ధి అకృతబుద్ధి అకృతబుద్ధి ఏం చేస్తున్నాడంటే వీటి యొక్క దోషాన్ని ఆరోపిస్తున్నాడు ఇంత చేసి ఆత్మ తన శక్తిని ప్రసరిస్తున్న కారణంగా దోషమంతా ఆత్మ పెడుతున్నాడు ఇక్కడ అందుకని శుద్ధమైన ఆత్మని తెలుసుకోలేకపోతున్నాడు అందుకే వాడికి నేను ఇచ్చిన పేరేమిటంటే నస పశ్చతి దుర్మతి దుర్మతి అంటే చెడు బుద్ధి చెడుబుద్ధి అంటే సత్యాన్ని చూడలేని బుద్ధి ఇది అర్థం సత్యాన్ని ఎందుకు చూడలేదు సంస్కరించుకోలేదయ్యా అన్నాడు ఇక్కడ సంస్కారం అంటే ఏమిటయ్యా అంటే వేదాంత ఆచార్యోపదేశ న్యాయ అసంస్కృత బుద్ధిత్వా భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు ఇక్కడ ఆచార్యుణ్ణి ఆశ్రయించి వేదాంత విద్యను తెలుసుకుని ఎందుకంటే ఇది కలిపేసి చూస్తున్నావు కనుక గురువు చక్కగా చెప్తాడు విడదీసి అది నువ్వు ఏకాగ్రంగా వినాలి దీనివల్ల నేను తరిస్తానని సాధన చేయాలి మననం చేయాలి అప్పుడు నీకు కృతబుద్ధి అవుతుంది ఈ కృతబుద్ధి చెయ్యకుండా వేదాంత విషయములు తెలుసుకోకుండా సాధన చెయ్యకుండా ఎవడుంటాడో వాడు అకృతబుద్ధి అటువంటి వాడు మాత్రము ఈ ఐదు చేసిన పనులు నేను చేస్తున్నా ఆరోపించుకుంటాడు వాడు ఆత్మ యొక్క శుద్ధతత్వాన్ని తెలుసుకోలేడు ఎంత చక్కగా స్పష్టంగా చెప్పాడు భగవానుడు కనుక మనకింకా తెలియలేదు అంటే దుర్మతి పేరు పెట్టాడు దుర్మతి పోగొట్టుకోవాలంటే కృతబుద్ధి కావాలి ది కావరకు కూడా ఈ విధమైన అయోమయం ఏర్పడుతుంది సుమాం ఎస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్ నలిప్యతి హమాన్ లోకాన్ నహంతి నైబ్యతి తర్వాత శ్లోకం ఇక్కడ ఇక్కడ నస పశ్యతి అన్నాడు వాడు చూడలేడయ్యా అన్నాడు పైగా పశ్యత్కృతుద్ధిత్వాత్ నసప్యతి దుర్మతి అని రెండు మాటలు వేశారు చూడండి అంటే ఎవడు ఆత్మని కర్తగా చూస్తాడో వాడు చూడనివాడే అన్నాడు ఇక్కడ పశ్చన్న పిచ్చన్న పశ్యతి మూఢహా అన్నారు భగవత్పాల్వారు నేను చూడనివాడిని ఏంటని ఇంతింత కళ్ళు ఉంటే నాకు చూపలేదంటారా మీరు అని కోపం రావచ్చు నీకు ఇంతింత కళ్ళున్నా కర్తకాని ఆత్మని కర్త అనుకునే అజ్ఞానం నీకు వచ్చింది కనుక నువ్వు అలా అజ్ఞానంతో చూస్తున్నంతకాలం చూడని వాడే పోవన్నాడు ఇక్కడ ఇక్కడ అందుకే ఆత్మానం కేవలం తు కర్తారం పశ్యతి అకృతబుద్ధిత్వాత్ నశ పశ్యతి అన్నాడు ఇక్కడ ఎవడైతే శాస్త్రాధ్యయనం చేయలేదు గురువు దగ్గర శిక్షణ పొందలేదు సాధన చేయలేదు గనక అటువంటి వాడు తెలుసుకోలేడు కానీ వాడికి తెలుసుకుంటున్నాడు అంటే ఒకదాని కూడా తెలుసుకుంటున్నాడు గనక అది పశ్యతి అయినప్పటికీ నపశ్యతి చూడట్లేదు అయ్యా అన్నాడు ఇక్కడ అంటే చూస్తున్న గుడ్డి వాటి కొందరు ఉంటుంటారు చూస్తున్న గుడ్డి వాళ్ళు వింటున్న చెవిటి వాళ్ళు ఇలా అన్నీ వింటారు కానీ నమోస్తున్నారాయణ ఒక్కడెక్కదు శివలింగాలు లాంటి వాళ్ళు అభిషేకం చేస్తే ఒక్క నీరు ఉండదు అక్కడ మొత్తం శివలింగం ఎందుకు పోలిచామంటే మంచి పోలికి మంచిదని మొత్తానికి ఏది అంటదు ఏది అంటదనేది కర్మలేపనం అంటదని సిద్ధులు చూడొచ్చు కానీ చెప్తున్న జ్ఞానమే అంటది వీళ్ళకి ఏం చేస్తాం యోగులకి కర్మ అంటదు అజ్ఞానికి ఇది పరిస్థితి ఇక్కడ ఏం చేస్తాం అటువంటి వాళ్ళని అకృతబుద్ధులు అకృతబుద్ధులు ఈ అకృత బుద్ధులు శ్రమగతాలస బుద్ధులు అని మరొక మాట చెప్తారు విశ్వనాథ సత్యాన్ని గారు అకృత బుద్ధులు అంటే బుద్ధిని సాధనలో వినియోగించలేదు ఎలా బండగా పుట్టామో అలా బండగా మెయింటైన్ చేసుకెళ్ళిపోతున్నాం దాన్ని చెక్కడం లేదు పదును చేసుకోవడం లేదు గురువుల దగ్గర శిక్షణ పొంది జ్ఞాన సాధన చేయడం లేదు కనుక అకృత బుద్ధులు శ్రమగతాలస బుద్ధులు ఎందుకంటే సాధన చేయాలని శ్రమపడాలి కదండి ఎంత ఆలోచించాలో అబ్బో నేను స్టైన్ భరించలేనండి దానికంటే సీరియల్ చూసి ఎంజాయ్ చేయగలన కూడా ఆవిడ శ్రమ పడ్డానికి కూడా పాప ఆవిడ గోపిక లేదు అనమాట ఇక్కడ అందు బుద్ధి సరిగ్గా ఆలోచించడం అనే పని సామాన్యం కాదండి దానికై ప్రాణాయామాది సాధనలు నిష్కామ కర్మలు అంటే బుద్ధి మరో పనివైపు వెళ్లకుండా ఉండాలి అసలు పని మానిస్తే సోమరితనం అందుకే శాస్త్రచోదం కర్మలు చేస్తూ అది ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే ఇంకా ఫలాకాంక్ష లేదు కనుక కర్మ చేసినా దాని గురించి ఆలోచించం ఆలోచించేదంతా ఆత్మ గురించే ఇంకవుతుంది అది కృతబుద్ధి లేనప్పుడు అకృతబుద్ధి అటువంటి వాడు పశ్యతి రెండు మాటలు చెప్పాడు పక్క పక్కన వాక్యం చూడండి కృష్ణపరమాత్మ కవిత్వం ఎంత మధురంగా ఉంటుందో ఆయనకంటే కవిత్వం ఎవడ చెప్పగలండి పశ్యతి అకృతబుద్ధిత్వాత్ నపశ్యతి వాడు చూస్తున్నాడు చూడట్లేదు ఏమిటి చూస్తున్నాడు ఆత్మని కర్తగా చూస్తున్నాడు అది అజ్ఞానం అందుకే కర్తారం ఆత్మానం పశ్యతి అకృతబుద్ధిత్వా నశ కేవలంతు ఆత్మ కేవలం అనేదాన్ని నశ చూడట్లేదు వాడిని ఏమంటాను నేను దుర్మతి అంటున్నాను అయ్యా అన్నాడు ఏంటంటే కృష్ణుల తిట్టడమే జ్ఞానం అర్థం కాకపోతే దుర్మతిని తిట్టేస్తాడా అంటే తిట్టగా ఏం చేస్తాడు అని మనం బాగు చేయదలుచుకున్నాడు కదా గురువుగారు అలాగే చెప్తారు కుత్సిత విపరీత దుష్ట మతి అన్నాడు కుత్సితము విపరీతము అయిన మతి ఏదో దుర్మతి ఎందుకంటే ఆ దుర్మతి వల్ల ఏం జరుగుతుంది ఎందుకు దుర్మతి అంటే ఆవిడ చెడు చేస్తాడు వాడిని కదా దుర్మతి నీ బుద్ధి దుర్మతయింది ఎందువల్ల మళ్ళీ నేను జననమరణ పరంపల్లో పడేస్తోంది కదా అంతకంటే చెడేమిటి ఇలాంటి చెడు చేస్తోంది కనుక బుద్ధిని దుర్మతి అనాలి అన్నాడు ఇక్కడ ఈ అజ్ఞానం చేత మళ్ళీ జననమన పరంపరలో పడుతున్నాం అజస్రం జనన మరణ ప్రతిపత్తి హేతుభూత మతి అస్య ఇది దుర్మతి అన్నాడు ఇక్కడ మళ్ళీ జనన రూపమైన సంసారంలో పడేస్తున్న బుద్ధి కనుక దాని దుర్మతి అన్నాడు కనుక శుద్ధమైన ఆత్మను తెలుసుకోనంత వరకు పైగా ఇందాక చెప్పిన ఐదు వల్ల జరిగేదంతా నేనే నాకే అనుకున్నంత వరకు వాడు చూస్తున్న చూపు లేని వాడయ్యా అటువంటి వాడు మళ్ళీ జనన మరణ పరంపరలో పడతాడు గనక వాడు బుద్ధిని దుర్మతి అనాలి మరి సన్మతి ఎలా ఉంటుందండి అయితే ఎలా అనాలంటే ఇదేంటండి ఇటు పని చేయడం కనబడుతూ నేను చేస్తున్నాను అనుకోకేమంటావు అంటే చేస్తున్న అవి నేను చెప్తూ ఉంటే నేనే చేస్తున్నాను మళ్ళీ ఎందుకు అనుకుంటావు గురువు చెప్పిన మాట కంటే గొప్పదా అంటే మరి నేను చేస్తున్నట్టు కనబడుతోంది కదండి ఇవన్నీ అంటే లేకపోయినా ఉన్నట్టు కనబడేవి లోకంలో చాలా ఉన్నాయి చూడన్నాడు ఉపమానం చెప్తున్నారు చూడండి ఇక్కడ అంత విశేషంగా అనే యథా తైమిరిక అనేకం చంద్రం యథావా అభ్రేషు ధావత్స చంద్రం ధావంతం యథావాహనే యథవా వాహనే ఉపవిష్ట అన్యేషు ధావత్స ఆత్మానం ధావంతం అని మూడు ఉపమానాలు చెప్పారు భగవత్పాలవారి ఇక్కడ మొదటిది ఏంటంటే తైమిరికా చీకటి రోగం కలిగిన వాడికి అనేక చందులు కనబడతారు వాడికి ఒకటి కాదు రెండు మూడు చందులు కనబడుతుంటారట ఇక్కడ వాడి దగ్గర వాదించి ఒకడే చంద్రుడు ఒకడే చంద్రుడు చెప్పినా వాడు విన్నాడు ఎందుకంటే వాడు రే చీకటి రోగం ఉన్నాడు కనుక వాడికి రెండు చందులు కనబడుతుంట అని గురువుగారు రాశారు కదా నాకు రేచీకటి లక్షణాలు తెలియ ఇక్కడ ఏం చెప్పారు అదే చెప్తున్నాను ఇక్కడ ఏదో కంటి రోగం ఉన్నవాడికి రెండు చందులు కనబడుతున్నాయి వాడికి కంటి రోగం ఉంది కనుక అలాగే మాట్లాడుతున్నాడు కనుక అజ్ఞానం చేత ఇవి కర్మ చేస్తూ ఉంటే నేను కర్మ చేస్తున్న భ్రాంతి పడుతున్నాడయ్యా భ్రాంతి అనేది లోకంలో కూడా కనబడుతుంది ఇంకా నీకు తెలియాలంటే మరుగు చెప్తున్నాను అభ్రేషు ధావత్సు చంద్రం ధావంతం మబ్బులు పరిగెడుతు ఉంటే చంద్రుడు పరిగెడుతున్నాడు కొందరు కనబడతారు అది నెలరాజా పాటలు కూడా పడుతుంటారు ఇక్కడ వాడేం పరిగెట్టలేదు వాడు అలాగే ఉన్నాడు ఇక్కడ కదులుతున్నవి ఏమిటి చంద్రుడు మాత్రమే కదులుతున్నాయి చాంద్ మత్తు జా అంటూ ఉంటారు కొంతమంది ఎక్కడికి వెళ్ళకయ్యా ఎక్కడికి వాడు ఎక్కడికి వెళ్తాడు వాడు అక్కడే ఉంటాడు పది సందేశం చెప్పమని పంపిస్తుంటాడు వాడికి కదిలేవాడు కాడక్కడ మేఘ సందేశం చల్లుతుంది కానీ చంద్ర సందేశం చల్లదు వాడు ఇప్పుడు అక్కడే ఉంటాడు ఇక్కడ కానీ వాడు కదిలిపోతున్న కారణం ఏమిటి మబ్బులు అలాగే ఈ చెప్పిన ఐదు వాటి పనులు చేసుకుపోతూ ఉంటే సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ అది చేసింది అనుకుంటున్నావు అజ్ఞానం చేత కనుక సాక్షిగా ఉన్నాడో వాడిని నేనని తెలుసుకుంటే ఇక్కడ జరుగుతున్న వాటిని కూడా నువ్వు సాక్షిగా చూస్తూ ఉండగలవు అది చెప్పదలుచుకున్నాడు అండి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు యథవా వాహనే ఉపవిష్ట వాహనం మీద కూర్చున్నాం వాహనం కదులుతుంది వీడు కదలట్లేదు కానీ కదులుతున్నాను అంటున్నాడు ఇక్కడ కదలట్లేదు అంటే ఒక ధర్మాన్ని మరొకదాని ఆరోపించుకున్నాడు ఇక్కడ అందుకే కదులుతున్న వాహనం చూసుకుని కదలని తనపై ఆరోపించుకుంటున్నాడు ఇలాంటిది మరొక పమానం కూడా చెప్పుకోవచ్చు మనం బండి మీద వెళుతూ ఉంటే పక్కన చెట్లు చేములు చకచకచక్ కదిలిపోతు ఉంటాయి మనం కదలనట్టు కనబడుతూ ఉంటాయి ఇక్కడ కానీ కదులుతోంది ఏది నిజానికి బండి కదులుతుంది చెట్లు కదలట్లేదు కానీ నీకు ఎలా కనబడుతుంది కదులుతున్నాయి చెట్లని కావాలంటే నువ్వు వాదించి ఇంకొకరిని రా నీకు చూపిస్తానంటే అవునండి కదులుతుంది ఒప్పుకుంటానండి అంటాడు ఇక్కడ కనుక అక్కడే కనుభ్రమ అనేది నిత్య జీవితంలో మనం చూస్తున్నాం ఒకనొక భ్రమ ఆ విధంగా కదలని కదులుతున్నట్లు అదేవిధంగా కదులుతున్నవి కదలనట్లు కనబడుతుంటాయి ఎందుకంటే భూమి కదులుతుంది అందరికీ తెలుసు కానీ కదలకుండా కనబడుతుంది కదలని సూర్యుడు కదులుతున్నట్టు కనబడుతున్నాడు లోకంలోనే మనకి ఇలాంటివి కనబడుతూ ఉంటే ఒప్పుకుంటున్నామా లేదా కనుక సూర్యుడు ఉదయించాడు అస్తమించాడని సైంటిస్టు అంటాడు మీరు అంటారు కానీ సైంటిస్ట్కి తెలియదు సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు అయినప్పటికీ వాడు వ్యవహారంలో అదే మాట్లాడతాడు కానీ వ్యవహారంలో ఒకటి కనబడుతున్నా ఇది కానీ ఒక వైజ్ఞానిక సత్యం నిత్యం ఉందని ఎలా అనుకుంటావో వ్యవహారంలో కూడా తాను కాని ఇంద్రియములు తాననే భ్రాంతి ఉండడం కూడా అదే విధంగా గ్రహించి ఇవి జరుగుతున్నా నిజానికి నాకు అంటట్లేదని తెలివి తెలుసుకోవాలి ఇక్కడ ఆ జ్ఞానం కలిగి ఉండాలి అటువంటి జ్ఞానం కానీ ఉంటే ఇంకా వీటితో మమైక ఉండదు వీటితో మమైకం లేదప్పుడు వీటితో పొందే సుఖదుఖాలపై భ్రాంతులు ఉండవు వాటి కోసం కర్మలంపటాలు ఉండవు క్రమంగా నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వీటితో తాదాత్మ్యాన్ని ఎలా విడిచిపెట్టాలో భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ ఆత్మతత్వాన్ని అనాత్మతత్వాలతో తాదాత్మ్యం నుంచి విడిచిపెట్టాలి అనాత్మతత్వాలు కర్మల చేతనే బంధం ఏర్పడుతుంది కనుక కర్మలు చేయడానికి కావలసినటువంటి ఐదు కారణాలని చూపించి ఐదు కారణాలను వాడుకుంటున్న త్రికరణాలని చెప్పి వీటన్నిటికీ శక్తిని ఇస్తున్నా వీటికి అతీతముగా అంటకుండా ఉన్నది నేను కనుక ఇవి కదులుతూ ఉంటే ఈ ధర్మమంతా ఆత్మయొందు నేను చేస్తున్నా అని ఆరోపిస్తున్నావు కానీ తెలుసుకో అనగానే నేను తెలుసుకోవడం ఏంటి నేను పలానా సుబ్బారావు కానీ ఫలానా అప్పారావు కానీ ఫలానా రామారావు కానీ అంటే అది తెలుసుకోమని అర్థం ఇక్కడ అవన్నీ అధిష్టానానికి పేర్లు అవన్నీ తీ కరణానికి కర్తకి ప్రాణానికి దైవానికి పక్కకి తీసేసి వాడిని అక్కడ చూడు అది స్వస్వరూపంగా తెలుసుకో ఎవడైతే అలా తెలుసుకుంటాడో వాడికి ఎస్స నాహంకృతో భావో బుద్ధిర్యస్సలిప్యతే అటువంటి వాడికి నా అహంకృతో భావ వాడికి అహంకృత భావం ఉండదు చక్కగా చెప్తున్నారు ఇక్కడ వాడికి అహంకార భావం వాడికి ఉండదు అని వివరించాడు ఇక్కడ అహంకార భావం అంటే ఇది నేను చేస్తున్నాననే భావం ఉండదయ్యా అన్నాడు అంటే వాడికి అహంకారం ఉండదుట చాలా జాగ్రత్తగా అహంకారం అంటే ఇప్పుడు తెలిసింది కదా నేను చేస్తున్నా నేను తింటున్నా నేను అనుభవిస్తున్నా ఇవి దేనివల్ల ఏర్పడ్డాయి ఈ ఐదింటితో తాదాత్మ్యం వల్ల కనుక నేననే భావం ఐదింటితో కలిసిపోతే అహంకారం ఆత్మకు అహం ఉంటుంది తప్ప అహంకారం ఉండదు అన్నాడు ఇక్కడ తెలుసుకోండి అహంకారం దేనికి వచ్చిందయ్యా అంటే బుద్ధి గడికి వచ్చింది బుద్ధిలోది అహంకారం ఆత్మకు అహమే కారం లేదు ఆ కారం వీటి వల్ల తగిలింది కారం తీసే యాహం మిగిల్చుకోది తెలుసుకోవడానికి కారం దేని వల్లది మమ కారం వల్ల ఏర్పడింది అన్నాడు మమ అంటే నాది అనుకునే కారం వల్ల నేను అనేది తగులుకుంది అన్నాడు కారం దేంతో వచ్చింది ఈ కారాలన్నీ కానివాటితో నేనండి ఇక్కడ కానీ కారం వదిలిస్తే మంచిది ఇప్పుడు చెప్తున్నారు మంచిదే మమ అంటే దేహం నాది ప్రాణం నాది మనస్సు నాది ఇదంతా నాది నాంచి నేనైపోయింది అదేంటో చిత్రం ఇవన్నీ నాదనుకుంటూ మళ్ళీ నేననేసుకుంటున్నాను ఇక్కడ అంటే పదిసార్లు కుర్చీలో కూర్చుని నా కూర్చో నా కూర్చో నేను కూర్చీ అనుకున్నట్లు అయిపోయింది ఇక్కడ కనుక ఇందాక చెప్పిన ఐదు లెక్క చెప్పడంలో మనకు సాంఖ్య సంఖ్య అందుకే సంఖ్యతో చెప్పాడు కనుక సాంఖ్య సరిపోయింది ఆ ఐదు అని చేసాడు కదా ఈ ఐదుతో తారాత్మ్యం చెందిపోయి ముందు వాటిని నావనుకుని తర్వాత నేను అనుకుని మళ్ళీ నేను నాదనుకొని నాదిన్ని నేను అనుకుని ఇటు అటు బట్వాడా చేస్తూ ఎన్ని జన్మలుద్దేవో ఇక్కడికి ఇక్కడికి కానీ ఎవరుండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో ఎవడికి వేవీ లేవు వాడే నేనని కేవలమని తెలుసుకుంటే వాడు మాత్రమే సన్మతి అవుతున్నాడు అటువంటి వాడికి నా అహంకృత భావ బుద్ధిని ఎస్సలిప్యతే అటువంటి వాడు బుద్ధికి ఈ అహంకారం ఉండదు వాడు అహం అని బ్రహ్మం వైపే ఉంటాడు తప్ప అహంకారంతో ఇటు పట్టుకోడు అటువంటి వాడు హత్వాపి సైమాలోక నహంతి ననిపెద్యతే అటువంటి వాడిని ఎవడిని చంపినా వాడు చంపడు బంధింపబడ్డు అని అడగడు ఇదేంటి చివరికి తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చారు అంటే ఇప్పుడు వీడు హి వీళ్ళందరూ యుద్ధం చేయాలిగా అయినా యుద్ధం చేస్తే ఏమవుతుంది అక్కడ వాళ్ళందరూ పోతారు నువ్వు చేయలేదు నీ ఇంద్రియాలవన్నీ చేస్తున్నాయి నీ వెనకాలను దైవం చేయిస్తుంది కనుక ఇది విధ్యుక్తం జరుగుతుంది ఇక్కడ అది నీకు నియతం అవునో కాదో చూసుకో నీకు అంటదు ఆ విషయం త్యాగం వల్లే తెలుస్తుంది అహం పెట్టుకున్నంత వరకు తెలియదు అది చెప్తున్నాడు అయితే ఇక్కడ ఈ మాటలో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జ్ఞానం ఎవడికి ఉంటుందో వాడు బుద్ధి యస్యనలిప్యతే ఎవడి బుద్ధి అంటుకోదో అని మాట చెప్పాడు అంటే అంటుకోవడం ఏంటి అంటే బుద్ధితో అంటుకున్న నేను బుద్ధిని అంటని నేను రెండు ఇక్కడ అంటే అంతఃకరణానికి విలక్షణమైన ఆత్మయే నేనని తెలుసుకున్నాక ఈ సుఖదుఖాలు అనుభవిస్తున్న భోక్త నేనని అంటులేదు వాడి ఇక్కడ ఆ అంటులేనటువంటి వాడు ఎవరికైతే దేహాదులు నేను కాననే ఎరుక కలిగి ఉంటుందో అటువంటి వాడు అహంకారం లేనివాడు వాడి బుద్ధికి ఇది అంటదు అంటదు గనక వాడు అవతల లోకాలన్నింటినీ హతమార్చినప్పటికీ హత్వాపిసమాన్ లోకాన్ సర్వలోకాన్ని సంహరించినప్పటికీ కూడా నా హంతి నా నిబ్యతె వాడు దేన్ని చంపినవాడు కాడు వాడికి పాపాలంటావు ఎందుకంటే ఇక్కడ నీకు దైవం మొదలగిన ఇంద్రియాల ప్రేరణలో బయట అంతే అంతా జరుగుతున్నదంతా ఇంతే నువ్వు సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఇదేది నేను కాను అన్నప్పుడు ఇది జరుగుతున్నదేది నీది కాదు అటువంటప్పుడు లోకములన్నీ సంహరింపబడ్డం కానీ వాటి వల్ల బంధం ఏర్పడడం కానీ పాపం కానీ ఏమి ఉండదు అయ్యా అని చెప్పాడు దీని అర్థం తెలుసుకోవాలంటే ఒక ఉన్నాడండి లోకాలంటే సంహరిస్తాడు కానీ వాడికి ఏ పాపం లేదు నైవేద్యతే బంధింపబడ్డా అయ్యో ఆయన బాధలేదు ఆయన ఎవడయ్యా అంటే సర్వ జగత్తుని ప్రళయకాలంలో లాగేసి కూడా ఎవడు నిలబడి ఉంటాడు వాడయ్యా అని చెప్పాడండి ఇక్కడ అది ఎవడైనా పరమేశ్వరుడు ఈయన అదే ఆయన అదే సృష్టిస్థితులు ఈ కారకుడు కదా మరి ఒక్కడిని చంపితే నేను ఇంత పాపం వచ్చిందంటే ప్రళయకాలంలో సర్వజగత్తి నసింపు చేసేస్తాడు ఆ సమయంలో ఎలా ఒక్కొక్కడు ఎలా ఏడుస్తాడు జాలు కూడా లేదా భ్రష్యేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రోభవాన్ కశాస్తి ధైర్యం ఆత్మన స్థితి అంటున్నారు శంకర భగత్వాలు వారి ఎవడుకుందయ్యా ఈ ధైర్యం ఎవడికుందయ్యా ఈ స్వాత్మస్థితి అక్కడ పెట్టారండి శివానందలహర్లో స్వాత్మస్థితి స్వాత్మస్థితి అంటే ఏది నశించనా నేను నశించను అనే ఆత్మజ్ఞానం ఎవడికుందో ఆత్మైక్య బుద్ధి ఉందో వాడి ప్రపంచమంతా నశించిపోతున్నా తగలబడిపోతున్నా భయాలు పడుతున్నా వాడు చలించడు అది నువ్వేనయ్యా అన్నాడు ఎలాగంటే సర్వప్రళయకాలంలో బీభత్సమై దేవతలు కూడా గడగడలాడిపోయే ప్రళయంలో నిశ్చలంగా ఉండేవాడు ఈశ్వరుడు ఒక్కడే అవునా లేదక్కడ ఎందుకు ఆయనకు నాశనం లేదు అన్నీ నాశనం చేస్తాడు ఆయనకు అంటదు ఎందుకంటే వారు కర్మలకు అనుగుణంగా జరుగుతున్నాయి తప్ప తాను కర్తని కాను అదేవిధంగా దైవం బట్టి ఈ కరణాదుల ద్వారా జరుగుతున్నది నేను కర్తని కాను భోక్తని కాను సాక్షిభూతంగా చూసే స్థితి ఎవడు వాడికి అహంకారం లేదు గనక వాడికి ఏది అంటదు ఇది చెప్తున్నాడు ఇక్కడ అంతేగాని ఇక్కడ వాడు చంపినా పర్వాలేదు అనగా ఇంకా నేను బయలుదేరతానండి నాకేం లేదు చంపుతానని సిద్ధపడ్డం కాదు మళ్ళీ చంపుతానంటే నీకు వచ్చేసింది ఇక్కడ కానీ ఇది అడ్డం పెట్టుకుని బయలుదేరి వేదాంతి కూడా పాపాలు చేసి సమర్థించుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది దానికి వాడుకుంటూ ఉంటారు బద్ధకానికి వేదాంతం వాడేవారు పాపానికి వేదాంతం వాడేవారు ఉన్నారు దానికొక కథ చెప్పుకున్నాం మరొకసారి గుర్తు చేస్తా ఒకవేళ మర్డ్రరు వేదాంతం చదివాడు పైగా కోర్టు విచారణ దశలో వాడు ఖాళీగా ఉన్నాడు వాడిని అటు వెళ్ళనివ్వట్లేదు భగవద్గీత తీశాడు వాడు ఇది బాగుంది ఈ నాకు ఎందుకంటే ఎవడికి తగ్గట్టు వాడు భగవద్గీత వాడుకుంటారు వీడు వాడుకున్నాడు వాడుకని నాయన నువ్వు చంపేవా లేదా నేను ఎక్కడ చంపేనండి అధిష్టానమైన శరీరము అదేవిధంగా కర్త అయినటువంటి అంతఃకరణము ఇక శరీర బాహ్యేంద్రియములు ప్రాణములు దైవం చేసింది కానీ నేను చేయలేదండి అవునా అయితే శిక్ష కూడా నీ అధిష్టానమైన శరీరం వరకు వేస్తున్నాను నీ కలను వరకు వేస్తున్నా నేను వేసాడు సరిపోయింది కదా ఇప్పుడు అది ఇది గ్రహించవలసింది ఇక్కడ అందుకే అతికబుర్లాడకూడదు దేనికి అంటని వాడికి ఇది లేదు అది లేదు గ్రహించవలసింది అందుకే వాడు దేనికి అంటాడు అని వాడు గొప్పతనం చెప్పడం ఇక్కడ ఉద్దేశం కానీ వాడు చంపవచ్చు అని తీర్మానం ఇందులో లేదు అయ్యా అని ఎందుకు కర్మఫలత్యాగం చేయాలో తెలిసింది కదా నీ అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ఇవి నాది కాదు ఇది నేను కాదనే స్థితి నీకు నిలబడాలి కానీ వదలట్లేదు అది వదలట్లేదు కనుక కొన్ని వదిలించుకున్న చిన్న ప్రయత్నం చేయి నిషిద్ధ కర్మలు వదిలి కామ్యకర్మలు శాస్త్రం చెప్పిన కర్మలు అది కూడా ఫలత్యాగం ఆసక్తి ఆసక్తి త్యాగం చేయి అప్పుడు ఇవేమీ లేనివాడు నేనని ఎరుకు నీకు కలుగుతుంది అందుకు వదలమన్నాడండి ఇక్కడ వదలడం నేర్చుకుంటే ఇవేవి నేను కాదు నాది కాదు వీటికి అతీతమైన వాడిని నేనే జ్ఞానం కలుగుతుంది పట్టుకున్నంతకాలం అతీతం తెలీదు వదిలితేనే తెలుస్తుంది ఇక్కడ మన అనేక మార్లు ఇలాంటి వృత్తాంతాన్ని కూడా చెప్పుకున్నాం ఒకడవిడ గట్టిగా కొయ్యను పట్టుకుని వదిలేదు వదిలేను అది వదలలేదు అది అలాగ నువ్వు వదలట్లేదు మనం పట్టుకున్నాం అది పట్టుకోలేదు మనం అన్నీ ఇంతేనండి నాకు ఎన్ని బాధ్యత ఉన్నాయి తెలుసా అని ఏం పర్వాలేదు నువ్వు పట్టుకు వేలాడుతున్నావు నువ్వు లేకపోయినా ప్రపంచ హాయిగానే ఉంటుంది నేను లేకపోతే ఎలా శుభ్రంగా ఉంటుంది ఏమనుకోవద్దు కానీ నేను లేకపోతే నువ్వు పెట్టుకుని ఆరోపించుకున్నావు ఇక్కడ కనుక వదలడం నేర్చితేనే ఉన్న స్థితి తెలుస్తుంది ఇక్కడ పట్టుకున్నది లేని దాన్ని పట్టుకున్నావు ఉన్నదాన్ని పట్టుకోవాలంటే ఈ పట్టు వదిలితేనే కదా ఆ పట్టు అది పట్టుకోవాలంటే చెయ్యి ఖాళీగా ఉండాలి కదా అది పట్టుకోవడానికి కానీ ఇది పట్టుకు అది పట్టి చిక్కట్లేదు అంటే ముందు చేయి ఖాళీ చేసుకో అది పట్టుకోవాలి ఇది చేయి ఖాళీ అవ్వట్లేదు కానీ ప్రపంచాన్ని కాని శరీరాన్ని పట్టుకుని వేలాడుతున్నావే దాని నుంచి బయటకు రావాలి ఎలా వస్తానండి అలవాటైపోయిన జన్మల నుంచి అయితే ఒక పని చేయి కొంచెం చేతులు వదిలిచేయి ఒక చెయ్యి ఇటు పెట్టుకు అప్పుడు ఇది వదులు అని చెప్పడం బాగుంటుంది కదా అలా నెమ్మదిగా నిష్కామకర్మ చేయి నిషిద్ధ కర్మలు వదిలి కామ్యకర్మలు విడుదలై యజ్ఞదాన తపస్సు చేయి ఫలాశక్తి లేకుండా చెయ్యి వదలడం నేర్పుతున్నాడు ఈ పట్టు వదిలిపోతే ఆత్మ పట్టు అందుకోసం చెప్తున్నాడు భగవాన్ ఇక్కడ అందుకు త్యాగం అనేది యోగం అనేది అందుకు బోధించడం జరుగుతున్నది ఇక్కడ అని చెప్తూ నాయన నీకు కర్మ విషయం పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే భగవానుడిక్కడ ఇంతవరకు ఏ ఐదు చేస్తాయో చెప్పాడు ఐదుకి అంటని గురించి చెప్పాడు అటువంటి వాడని అంటే ఆ స్థితి మనకి వచ్చేది కాదు మొదట ఐదు చేయడం మాత్రం మనకు అర్థమైంది ఐదుకి వాడి స్థితి ఆరుడి స్థితి కనుక ఆ స్థితి గొప్పతనని చెప్పాడు వాడు ఎలా ఉంటాడో చెప్పాడు మళ్ళీ కర్మలు చేయడానికి కారణం ఏంటో చెప్తున్నాడు మన కర్మలు చేయడానికి కారణం ఐదు ఇంకా డీటెయిల్డ్గా ఫైన్ షేప్లో కర్మయోగాన్ని వివరిస్తున్నాడండి ఇక్కడ ఎందుకంటే ఇవాళ మనం ఒక పని చేసాము అంటే దానికి కారణం ఏ పని చేస్తున్నావు దానికి సంజన విషయం ఏమిటో నీకు తెలివి ఉండడం వల్లే చేస్తున్నావు కదా తెలివి ఉన్న నువ్వు ఏ విషయం చెయ్యాలో తెలుసుకున్నావు కనుక ఈ తెలివితో తెలుసుకోవలసిన సబ్జెక్ట్ ఒకటి వచ్చింది కదా ఈ తెలివితో తెలుసుకోవలసింది తెలుసుకుంటున్నానని మూడో సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ మూడు వచ్చేసే అంటే ఒక వస్తువునో విషయాన్నో తెలుసుకోవడం అప్పుడు వస్తువు జ్ఞేయమైంది తెలుసుకోవడం జ్ఞానమైంది ఈ జ్ఞానంతో జ్ఞేయాన్ని తెలుసుకున్న వాడున్నాడు మూడు ఉన్నారు కదా ఈ మూడు ఉంటేనే తెలుసుకున్న పని చేస్తున్నావు కానీ పని చేయడానికి వెనక దశ దాని గురించి తెలుసుకోవడం ఉదాహరణకి వంట చేయడం అనే కర్మ ఉంది దానికి వంట చేసే జ్ఞానం ఒకటి ఏ వంట చేయాలో జ్ఞేయం ఒకటి ఈ రెండు చేసేవాడు ఒకడు ఈ మూడు లోపల ఫార్మ్ అవుతాయి దాని తర్వాత కర్మ రూపంలో బయటపెడుతున్నావు అప్పుడు ఇంద్రియాలు వాడుతావు చేస్తావు ఇవన్నీ వస్తాయి కానీ కర్మకు వెనక దశ ఏమిటి జ్ఞానం ఈ జ్ఞానం బ్రహ్మజ్ఞానం కాదు విషయ జ్ఞానం వస్తు జ్ఞానం దాని గురించి తెలుసుకునే జ్ఞానం కానీ కర్మకు రెండుంటాయి జ్ఞానమని కర్మ అని రెండుంటాయి మొదటిది కర్మ చోదనము రెండవది కర్మసంగ్రహము కర్మని సమకూర్చునిది కర్మసంగ్రహం చోదనం అంటే ప్రేరేపించేది అని చెప్తూ జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మసంగ్రహ అని భగవానుడు ఇక్కడి నుంచి చెప్పబోతున్న జ్ఞానయోగస్వరూపాన్ని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీకృష్ణ చరణరవిందార్పణమస్సు స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోని విహారిణి పాసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నమ పార్వతీపతర హర మహాదేవ